sir sure. స్తోత్రం పరిశుద్ర మహమల రాజ కృపగల దేవా మహోన్నతుడు ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణములు విరిచిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంతుల నీకు నుంచి మమ్మల్ని కాచీ కాపాన తండ్రి సజీవ లెక్కలు లెక్కించినందుకు బట్టి నీకు వందనలైనా ఎందులో గతించి పూరుదే మమ్మల్ని మా తను జ్ఞాపం దేవా మళ్ళా స్కైప్ లో అందరం ఏకంగా కూడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు లేక లేని స్థితులు ఆయన మరి ప్రతి కుటుంబానికి జ్ఞాపం చేసుకుని ప్రతి ఒక్క వాక్యం ధర మాతో మాట్లాడని ఆయన పాడల ధర మహిమ పొందని ప్రతి కుటుంబ సుకో మనోపతి పాపం క్షమించు కంటి ధర చూపు ధర నడక ధర క్రియల ధర దేవు తప్పు ఉంటే దేవా క్షమించు దేవా క్షమించునైనా పరిశుద్ధ ఆత్మ జీవం గలమా తండ్రి నీకు వందనలైనా దేవ నీకు వేరే ఏం చేయలేం తండ్రి వేసుప్రభ మేము ఉన్నామంటే అది కేవలం దయ ఆయుష్కాలం తండ్రి ఎసుప్రభ నీకు వందనలైనా మీరి ఆత్మకార్యం జరిగించి మీరే సహాయం చెందిన గొప్ప వండర్స్ మెడకల్ జరిగించి తండ్రి నీకు పొందనాలు దేవ మరి ఎవరైతే కుటుంబంలో మరి ఇక్కడ అందరి ఏకంగా కూడిరు దేవ అందరి బట్టి అందరి కుటుంబాలని జ్ఞాపం చేసుకుందేవా వాళ్ళ అవసరం వాళ్ళ నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుందేవా వాక్యం ధర మాట్లాడిన మహిమ పొంది దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామలు నడుచున్నాం తండ్రి ఆమెను ప్రజలడన్నా సువార్తను ప్రకటించు నశించే ఆత్మలకై సువార్తను ప్రకటించు చేజారిన ఆత్మలకై సువార్తను ప్రకటించు నశించే ఆత్మలకై సువార్తను ప్రకటించు చేజారిన ఆత్మలకై రోషముతో భారముతో ఉజ్జీవముతో ప్రకటించు రోషముతో భారముతో ఉజ్జీవముతో ప్రకటించు కదలిరా కదలిరా కదలిరా క్రీస్తుకై క్రీస్తుకై కదలిరా కదలిరా కదలిరా క్రీస్తుకై క్రీస్తుకై కోంతో విస్తారమే పనివారే కొయనే కోతెంతో విస్తారమే పనివారే కొయనే పిలుపు విడుక పిలుపు విడువకా వెనుకడుగు వేయక పిలుపు విడువకా వెనుకడుగు వేయక నిందలు ఎదురైనా బారించుకో అవమానము ఎదురైనా ఊర్చుకో హింసలు ఎదురైనా సాయించుకో శ్రమలే ఎదురైనా ధారించుకో కదలిరా కదలిరా కదలిరా క్రీస్తుకై క్రీస్తుకై కదలిరా కదలిరా కదలిరా క్రీస్తుకై క్రీస్తుకై సువార్తను ప్రకటించు నశించే ఆత్మలకై సువార్తను ప్రకటించు చే ఆత్మలకై సువార్తను ప్రకటించు ఆత్మలకై సువార్తను ప్రకటించు చే ఆత్మలకై రోషముతో భారముతో ఉజీవముతో ప్రకటించు రోషముతో భారముతో ఉజ్జీవముతో ప్రకటించు కదలిరా కదలిరా కదలిరా క్రీస్తుకై క్రీస్తుకై కదలిరా కదలిరా ಕದಲಿರಾ ಕ್ರಿಸ್ತಕೈ ಕ್ರಿಸ್ತಕೈ ಕ್ರಿಸ್ತ ಪ್ರೇಮಾ ಕೊದುವಾಯನೆ ಕ್ರಿಸ್ತ ಸುವರ್ತ ಮರುಗಾಯನೆ ಕ್ರಿಸ್ತ ಪ್ರೇಮಾ ಕೊದುವಾಯನೆ క్రీస్తు సువార్త మరుగాయనే సందేహించక ఆలోచించక సందేహించక ఆలోచించగా క్రీస్తుకి శిష్యునిగా చేరిపో ప్రతి వ్యక్తిని శిష్యునిగా చేసిపో ఎంత భారమైనా సాగిపో ఎంత దూరమైనా వెళ్ళిపో కదలిరా కదలిరా కదలిరా క్రీస్తుకై క్రీస్తుకై కదలిరా కదలిరా కదలిరా క్రీస్తుకై క్రీస్తుకై సువార్తను ప్రకటించు నశించే ఆత్మలకై సువార్తను ప్రకటించు చేజారిన ఆత్మలకై సువార్తను ప్రకటించు నశించే ఆత్మలకై సువార్తను ప్రకటించు చే ఆత్మలకై రోషముతో భారముతో ఉజ్జీవముతో ప్రకటించు రోషముతో భారముతో ఉజ్జీ జీవముతో ప్రకటించ కదలిరా కదలిరా కదలిరా క్రీస్తుకై క్రీస్తుకై కదలిరా కదలిరా కదలిరా క్రీస్తుకై క్రీస్తుకై సువార్తను ప్రకటించు ఆత్మలకై సువార్తను ప్రకటించు చే ఆత్మలకై సువార్తను ప్రకటించు నసించే ఆత్మలకై సువార్తను ప్రకటించు చే ఆత్మలకై రోషముతో భారముతో ఉజ్జీవముతో ప్రకటించు రోషముతో భారముతో ఉజ్జీవముతో ప్రకటించు కదలిరా కదలిరా కదలిరా క్రీస్తుకై క్రీస్తుకై కదలిరా కదలిరా కదలిరా క్రీస్తుకై క్రీస్తుకై హో ప్రైజ్ లో బ్రదర్స్ అందరికి నిల్కొమ్ము వో కావలి ఏసునియో దూడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు తో శక్తితో పోవాలె మెల్కొమ్మువో కావలి శత్రువులెందారుని చుట్టూ చేరి ఉన్నారు శత్రువులెందారోని చుట్టూ చేరి ఉన్నారు తప్పించుకుందుట్లు ప్రభు ప్రభువాజ్ఞను పాలించు మెల్కొమ్మువు కావలి యేసు నీయో దూడవు పోరాడవాలే పోరాడవాలేనివే ప్రభు శక్తితో పోవాలని వలి ఆయుధములు తీసుకోందు ప్రభు శక్తి ఆయుధములు తీసుకో పొందు ప్రభు శక్తి నీ స్థిరుడా వై నిల్వే శత్రువులందరి ఎదుట మెన్ కావలి ఏసు నీయో దుడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు శక్తితో పోవాలెన్ని ో కావలి సిద్ధ పాడుమిడే ఆయుధము పాటుకో సిద్ధ పాడుమిడే ఆయుధము పాటుకో ఆత్మీయ యుద్ధం మీది ఆత్మీయ భయపడావ్ వారికి నెయికొమ్మువో కావలి ఏసు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు శక్తి శక్తితో పోవాలెన్ ో కావలి సత్యము నీనడికట్టు తొలగు అబద్ధము నుండి సత్యము నీనడికట్టు తొలగు అబద్ధము నుండి తొడుగుకోమై మరువును తొడుగుకోమై మరువును ఆత్మ రక్షణ పొందను మేల్కొమ్మువో కావలి ఏసు నీయో దూడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు శక్తితో పోవాల ో కావలి పాదారక్షలు ధారించు అందించు సువార్తను పాదరక్షలు ధారించు అందించు సువార్తను విశ్వాస మనుడాలుతో విశ్వాస మనుడాలుతో దుష్టుని అగ్ని నార్పు మేల్కొమ్మువో కావలి యేసుని యో దూడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు శక్తి పోవాలి నీ మేల్కొమ్మువో కావలి శిరస్త్రానము ధారించు కనపరచు నిరక్షణ శిరస్త్రానము ధారించు కనపరచు నిరక్షణ ఆత్మా ఖడ్గము తీసికో ఆత్మా ఖడ్గము తీసికో వాక్యామే ఆ ఖడ్గము కావలి ో ఓ దూడవు పోరాడవాలేనివే పోరాడవాలేనివే ప్రభు శక్తి శక్తితో పోవాలని మేల్కొమ్మువో కావలి ప్రాదించు మెల్లప్పుడూ శ్రేష్టాయుధమాదియే ప్రార్థించు మెల్లప్పుడూ శ్రేష్టాయుధమాదియే గురి ఎన్నాడు తపవు గురి ఎన్నడు తపవు మెలకువుగా నుండిన ఎడలా మేల్కొమ్మువో కావలి పోరాడవాలేని పోరాడవాలేని ప్రభు శక్తితో పోవాలె కావలి ప్రైజ్ ప్రైజ్ స్తోత్రం నైనా పరిశుద్ధి గొప్పదేవ చివం గల తండ్రి నీకు ఎంతో బందాలే నిన్నా నీడు నిరంతరం దేవా మహా మహాపరిషుధిన తండ్రి నీకు ఎంతో వందనాలు అర్పించుకున్న కృతజ్ఞతలు అర్పించుకున్నమైనా ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా కృపా సింహాసనాన్ని ఆశ్రయించటకు ప్రభ నేను స్థుతించలాగన మీకు స్వరమే వినలాగా ఇచ్చిన ఇక బట్టి నీకు వందాలు స్థుతులు స్తోతాలు అర్పించుకున్నమైనా నా ప్రభావ ఈ యొక్క సాయంకాల మీ వాక్యం మేము ధ్యానించబోతుండగా మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రించండి పరలోకపు జ్ఞానం మాకు అనుగ్రించండి మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివేండి ప్రభా తండ్రి నా ఆత్మను నా ప్రాణం నా శరీరాన్ని సంపూర్ణగానైనా నీ ఆత్మకు సమర్పిస్తున్నానైనా స్వీకరించండి పరిశుధాత్మ దేవ నా హృదయాల నాతో మాట్లాడండి సత్యాన్ని బయలుపరచండి బలపరచనైనా మీ ఆత్మ చేత మనం నడిపించమని గొప్ప దేవ మీరు అక్కడ తొలిగింది ప్రభా మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా అంటే సేవా జీతాలకు మిమ్మల్ని నడిపించి నడిపించండి పతి ఆటంకాన్ని కొట్టివేసినైనా ఈ నెట్వర్క్ అంత ప్రభుత్వం మీ కంట్రోల్ తీసుకోమని ప్రార్థిష్టమైన ప్రతి ఆటంక బొత్త శక్తులు మీరు బంధించిన అయినా ఈ ఆరు మీరే ఈ వాక్య మీరే మహిమను ఉందమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టండి ఆమె దేవుని వాక్యంలో నుంచి ధాన్యాల గ్రంథంలో నుంచి ఒక వాక్యం మనం ధ్యానిస్తున్నాము దేవుని మార్గంలో సిద్ధపరచం సరళం చేయటం కాబట్టి ఆ ప్రయాసం ఏ రీతిగా దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తున్నాడు పాత నిబంధన కాలంలో వాళ్ళ ప్రార్థనలు ఏ రీతిగా ప్రభావితం చేయగలిగినాయి తన బిడ్డలిన్న సేవకులు తన తన ఇస్రాల్ ప్రజలు తన బిడ్డలు అనేక మంది దేవుని మార్గించి తొలగిపోయినప్పుడు వాళ్ళని ఏ రీతిగా తన ప్రవక్తలకు బయలుపరిచిన విధానంతో వాళ్ళు ఎట్లా ప్రార్థన చేసిండ్రు ఏ రీతిగా విమోచన కొరకు ఎవరు వాళ్ళు విడిపించాలని వాళ్ళ వేదంతో ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళకి ఎలాంటి ఆదరణ కలిగించాడు ఏ రీతిగా వాళ్ళకి జవాబిచ్చగలిగినాడు అది ఏ రీతిగా అది మన మధ్యలో మన ప్రభు కాలంలో ఈ చివరి కాలంలో అనేది మన కొన్ని విషయాలు మనం దీర్ఘంగా ధ్యానిస్తాము ముందు ధాన్యల గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానించి మరి కొన్ని వాక్యాలను మనం ముందుకెళ్దాం ధాన్యాల గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో ఇర్మియా ప్రవచనాన్ని ధాన్యుల జ్ఞాపకం చేస్తున్నాడు ఏందన్నప్పుడు మదీయుడగు అహశ్వరు యొక్క కుమారుడైన దర్యవేషు కల్దీలకు కల్దీల పైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు నేను యహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు చెలవిచ్చి తెలియజేసినట్టు ఎరుషలేము పాడుగా ఉండవలసిన దెబ్బతి సంవత్సరములు సంపూర్తి అగుచునవని గ్రంథం వల్ల గ్రహించి కాబట్టి ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు అనే విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలా మొట్టమొదటి ఏంటంటే దానియలు ఆ ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాడు ఇర్మియా ప్రవచనాలు ధ్యానించేవాడు అయితే అతను ఎట్లా గ్రహించగలిగినాడు డెబ్బై సంవత్సరాలు ఆ ఇరుషులేము పాడుగా ఉండవలసిన అది సంపూర్తి ఒక టైంకి ఎట్లా గ్రహించగలిగినాడు దానియలు అన్నప్పుడు దేవుడు దానియాలకు అవి ఎందుకంటే మరుగు మాటలను బయలుపరిచేవాడు మన ప్రభు కాబట్టి అతను ఒక ఆశ ఆసక్తి ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము బానిసలుగా ఉన్నాము ఈ దేశంలో కానీ ఎప్పుడు మాకు విముక్తి కలగాల అని అతను ఎంతగానో ఆ నిరీక్షణ కలిగి ప్రార్థించేటవాడు కాబట్టి అయితే అతను విన్నవాడు కాబట్టి ఇర్మియా ప్రవచనం ధ్యానిస్తున్నప్పుడు అది గ్రహించిన అంటే ఆ టైం దగ్గర అని అతను ఏం చేసినంటే అది ఎట్లా తెలుసుకోవాలనేనని తర్వాత ఆయన ఎంతో వేదంతో ప్రార్థించినట్టు మనం చూస్తున్నాం అంటే ఎరుషులేమో పాడుగా అయిపోయిందంటే పాడుగా అయిపోవటం అంటే దాని అర్థం ఏంటంటే దాంట్లో ఎవరు కూడా కాపురం లేరన్నట్టు ఒక ఇల్లు పాడుబడి తిట్టుంటుంది అందులో ఇల్లు ఒక వారం నెల రోజులు ఎవరైనా బయటకు వెళ్ళిరనుకో ఇంట్లోకించి అప్పుడు ఏమవుతుంది అది మొత్తం భూజు పట్టడము ఏదో ఒక రకంగా మనుషులే పాడుగా ఉంటది కాబట్టి డెబ్బై సంవత్సరాలు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారని అతను జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆ బిడలో ఎట్లాంటి బానిసత్తులకి వెళ్ళిండ్రు ఆ డెబ్బై సంవత్సరాల్లో ఇతను ఎందుకు అంత ఓపికతో చూడాలా చూడండి అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన బారం అంటే వాళ్ళు ఎప్పుడు ప్రార్థనలు ఉండేటోళ్ళు దానిలు ప్రవక్తలందరూ అయితే అతను గ్రహించగలిగినాడు కానీ ఎవరన్నా గ్రహించగలిగినారు అక్కడ ఆ తలంపు ఎవరికన్నా వచ్చిందంటే ఎవరికి రాలే దానియులు ఒక్కడికి అది గ్రహించగలిగినాడు ఎట్లా గ్రహించగలిగినాడు అది చదవటం వల్లనే కాబట్టి ప్రవక్తల గ్రంథాలు మనం చదివినప్పుడే కానీ మనకి ఇవన్నీ మనకు బయలుపరచబడవు ప్రవచనాలు ఏ కాలంలో నెరవేరుతున్నాయి ఎంత మటుకు నెరవేరినాయి ఇంకా ఏమి ఏమి అవన్నీ దేవుడు బయలుపరుస్తా ఉంటాడు కానీ ధాన్యాలు అది గ్రహించలేనడు తర్వాత ఆయన ఉపాసం ఉండి స్టార్ట్ చేసిండు ఎంత దీర్ఘమైన ప్రార్థన చేసిండే ఆయన ఆయన ఎంతగా ప్రార్థించినంటే గోని పట్ట కట్టుకొని ఉపాసం తన ప్రజల కొరకు అంతగా అతను తప్పించిపోయి ప్రార్థన చేసిండు చూడండి అలాంటి ప్రార్థనలకి దేవుడు తప్పక జవాబిస్తాడు ప్రార్థనలో ఎంత శక్తి ఉందనేది మరోసారి ప్రభు మనకు అవి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అతను ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడు అంటే ఎందుకు శిక్ష వచ్చింది ఏ రీతిగా వచ్చిందని అన్ని విశుదీకరిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ అతను గ్రహించగలిగినాడు ఎందుకు దేవుని బిడలకు శిక్ష వస్తుంది ఎక్కడ అవిధేత చూపించారు అవన్నీ తెలుసుకొని ఆ కీడు ఎట్లా వచ్చిందవన్నీ తెలుసుకొని ఏం చేసిండు అతను ఎంతగానో వేదన పడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఒక వచ్చిన మనం ఇది దీర్ఘంగా మనం ధ్యానించాల్సిన విషయం ఏంటంటే అయితే పదిహేడో వచనంలో నుంచి ఒక వాక్యము మనం చూ వచనం చూస్తాం మనం కాబట్టి ఇవన్నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో అతను విజ్ఞాపన చేస్తున్నప్పుడు అతను ఏ రీతిగా ప్రభువును సంబోధిస్తున్నాడు ఎట్లా ప్రార్థిస్తున్నాడు అనే విషయం ఇప్పుడైతే దేవా దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనను విజ్ఞాపనను ఆలకించి అంటే ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి అంటే దేవుని చిత్తానుసారంగానే అది శిథిలమైపోయింది కాబట్టి ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కూడా రాదన్నట్టు శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రాణిము అంటే మరలా ఆ ముఖ ప్రకాశం లేదన్నట్టు పరిశుద్ధ స్థలం అంటే ఆత్మీయ మనం అర్థం చేసుకోవాలా మన హృదయమే పరిశుద్ధ స్థలం దేవుని బిడలే పరిశుద్ధ స్థలం కాబట్టి దేవుని ముఖ ప్రకాశము నువ్వు రాణి ప్రవ్వ అతను ప్రార్థిస్తున్నాడు శిథిలమైపోయిన నీ పరిశుద్ధ పట్టణ స్థలం మీదకి అంటే పశుద్ధ స్థలాలన్నీ శిథిలమైపోయినట్టు కాబట్టి అందులో కూడా కాపురం లేరు కాబట్టి ఎవరు లేడు అనే విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి అంత భయంకరమైన కాలంలో ఉన్నాడు దానియాలు కాబట్టి అవన్నీ తను గ్రహించినాడు కాబట్టి తన మన కాలంలో కూడా అటనే కనిపిస్తా ఉంటుంది కాబట్టి ధాన్యాలు ఎట్లా ప్రార్థన చేసిండు తన ప్రజల కొరకు ఈ దేశం కొరకు ఈ దేశమంతా ఆయన ప్రజలే కదా ఇలంతా ఆయన బిడ్డలే కాబట్టి ఈ దేశమంతా ఆయన మహిమ ఆయన వెలుగుతో నింపబడాలా అనేది దేవుని ప్రణాళిక అనాది కాలంలో అందరు రక్షణ ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు విచ్చిపెట్టేసింది ఆ కార్యం పదిహేడో అధ్యాయంలో చూస్తాం వాక్యం కానీ యుగాంతంలో అందరినో అంతటనో రక్షణ పొందాలని దేవుడు ఇచ్చేయిస్తున్నట అంటే ఆయన ఆశపడుతున్నాడు అందరు రక్షణ అందరికి కృపానుగరించబడాలా అని అయితే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చూస్తున్నాను చూడండి నీ గొప్ప కనికలను బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాం కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సని నిలబడి ప్రార్థించలేదు కాబట్టి స్వనీతి ప్రార్థన కాదు దాని వెళ్ళి చూపించుకునే ప్రార్థన కాదు అతను ఎంతో భారంతో కూడిన ప్రార్థన కాబట్టి ప్రార్థన అనేది ఏ రీతిగా మనుషులకు ప్రభావం చూపిస్తుంది అనేది గ్రహించగలుగుతాను కాబట్టి దేవా చెవియ ఆలకించము నీ కనులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టి ఇంచము దృష్టించి అంటే దేవుని పేరు పెట్టబడిన పట్టణం అంటే దేవుని బిడలు ఆయన పేరు పొందిన వాళ్ళు ఆయన నామం ధరించిన వాళ్ళు కాబట్టి దృష్టి అని అంటే ఆయన దృష్టి లేదన్నట్టు కాబట్టి ప్రవ్వా ఆలకించము ప్రభా క్షమించము ప్రవ్వా ఆలస్యం చేయకము శివకి నా మనవి అని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతగా ఆయన వేడుకున్నాడు కాబట్టి ఇంకా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు గాబ్రేలు దూతొచ్చి అతనితో మాట్లాడటం అని చూస్తాం అంటే ఇదంతా ఎందుకు ధాన్యాలు చేస్తున్నంటే వాళ్ళు తిరుగుబాటు ఎన్నిసార్లు దేవుడు క్షమించినా కానీ ఇంకా తిరుగుబాటు చేస్తున్నాడు పాప అర్పిస్తున్నారు మళ్ళా పాపం చేస్తున్నారు మళ్ళా బలి అర్పణలు ఇవన్నీ తరచుగా జరుగుతున్నాయి కానీ పాప నివారణ అనేది జరగట్లేదు కానీ ఆ రీతికి అతను ప్రార్థన చేసి అంటే మెసయ అనేది ఇక్కడ నుంచే మనం పరిచయం చేస్తూ ఉంటామని ప్రభువు చూపిస్తూ ఉంటాడు అక్కడ ఇరవై నాలుగు వచ్చినంలో చూడండి అది దానేలకి గాబ్రేలు దూత బయలుపరుస్తున్నాడు తిరుగుబాటు మాన్పుటకును పాప నివారం చేయుటకును దోషములను నిమిత్తము ప్రాయచితం చేయుటకును యుగాంతముం నీతిని బయలుపరచటకును అంటే యుగాంతం వరకు ఒక నీతి ఉంటది అది బయలుపరచటకును దర్శనములను ప్రవచనంను ముద్రించటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటకును నీ జనములకును పరిశుద్ధ పట్టణములకు డెబ్బది వారములు విధింపబడను కాబట్టి దానియులకు చూపిస్తను చూపిస్తున్నాడు గాబేలు దూత అంటే అది ధాన్యలు నువ్వు ప్రార్థన కాబట్టి శాశ్వతమైన పరిష్కారము త్వరలో రాబోతుంది మెసే కొడతాడు పాప నివారణ సంపూర్తిగా నివారించే రక్షకుడు పుట్టబోతున్నాడు త్వరలో ధాన్యాలు అని చెప్పి దేవుడు ధాన్యులకి వర్తమానం పంపించింది తన దూత ద్వారా అంటే అతను ప్రార్థన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే భవిష్యత్తుకు సంబంధించిన ప్రార్థనలా కనిపిస్తుంది ఆయన చేసిన ప్రార్థన మాములు చేసిండు కానీ అది భవిష్యత్తులో జరగబోయే ఎట్లా అటాచ్ అయిందో అక్కడ మనం చూస్తాం అక్కడ ఆ ప్రార్థన దేవుని సన్నిధి చేరి దూత ద్వారా వర్తమానం పంపినట్టు మనం చూస్తాం కాబట్టి మన ప్రభు ఒక మన ప్రభు వచ్చినప్పుడే సంపూర్ణంగా పాప నివారణ జరుగుతుంది అది తిరుగుబాటు మానపడానికి కొంత కాలం పడుతుంది దాని కొంచెం ఆగు అని దేవుడు దానియులకి అది బయలుపరుస్తా ఉన్నాడు కాబట్టి ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం అన్న అన్నప్పుడు మొట్టమొదట మలాకి గ్రంథంలో మనం చూసినప్పుడు నాలుగో అధ్యాయంకి వచ్చే వరకు చివరి అధ్యాయంకి వచ్చే వరకు ఏమైతుందంటే ఏలియా మళ్ళా వస్తాడని చెప్పి అక్కడ చెప్తా అక్కడ దానికి ముందు యషియా ప్రవశిస్తాడు యషియా కూడా ప్రవశిస్తాడు కన్యక గర్భవతిపై కుమార్కను అతనికి ఇమానియాలను పేరు పెడతాడు ఇమానియా అంటే దేవుడు మనకు తోడు కాబట్టి అక్కడ ఏసు అని పేరు పెట్టబడు అని ఉంది వాక్యం కాబట్టి దేవుడి ఏసు ప్రభు ఏ దేవుడే ఏసు ప్రభులాగా ఉన్నాడు అనే విషయం అక్కడ మన జ్ఞాపకం చేసుకోండి కాబట్టి దేవుడే మనకు తోడుగునడు ఏసు ప్రభులాగా ఆయనే దేవుడు అన్నట్టు విషయం అక్కడ మన జ్ఞాపకం చేయబడతా ఉంది కాబట్టి తర్వాత ఆ మలాకి గ్రంథం చివరి భాగంకి వచ్చే వారికి ఆ ఒక వాక్యం ఏంటంటే మలాకి గ్రంథం చివరి చివరి అధ్యాయంకి నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం వచ్చినప్పుడు చూడండి హోరేబు కొండ మీద నాలుగో వచనంలో ఇస్రాయల్ హోరేబు కొండ మీద ఇస్రాయల్ కొరకై నా శివుకుడైన మోసకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రములను దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేస్తుంది చివరిగా చెప్తుండే ఈ విషయం అంటే అంతవరకు మాలాకి గ్రంథం వచ్చే వరకు మనుషులంతా విచ్చలవిడిగా జీవిస్తూ కుంటి దాన్ని దేవునికి బలి అర్పించే భయంకరంగా పాపంలో జమ చేసుకొని విచ్చలివిడిగా జీవించినట్టు మనం చూస్తాం మళ్ళాకి కానీ చివరికి చివరి ప్రవక్త హెచ్చరించినా కానీ వాళ్ళు చేయలేదు కానీ దేవుడు తన ప్రజను విడిచిపెడతాడా ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన ఇక్కడ చూస్తే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తాడు కానీ ఎప్పుడు ప్రభా దీనికి విముక్తున్నప్పుడు మెసేజ రావాల్సిందే కాబట్టి ఆ శిక్ష నుంచి వాళ్ళందరికీ విడుదల పాపాన్ని నివారణించే ఆయన రావాల్సిందే అభిషక్తుడు పుట్టాల్సిందే లోకంలో అని అవన్నీ జ్ఞాపకం చేయబడతా అయితే ధర్మశాస్త్రం గురించి చివరికి మళ్ళీ ఎందుకు పాత నిబంధనలు ఎండు ఎందుకు వచ్చే వైపు జ్ఞాపకం చేస్తాడు అంటే జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకంటే యహోవ నియమించిన ఆ భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త యొక్క మీ అద్దకు పంపుదును కాబట్టి ప్రవక్త ఏలి ఎప్పుడు వచ్చిండు కాబట్టి ఏలి వచ్చిండు సమస్తం చక్క పెట్టుకొని పోయాడని వాక్యం ప్రవ్యో చెప్తాడు అక్కడ అంటే ఏలియా అంటే యోహోనని కూడా ఆ రీతి అర్థం చేసుకో ఏలి యొక్క ఆత్మశక్తి కలవాడు అంటే ఏలేలో ఉన్న ఆత్మ ఎట్లా దేవుని నడిపించిండో అదే ఆత్మ చివరి కాలంలో కూడా నడిపిస్తుంది విషయం కాబట్టి ఒకరి ఆత్మలో ఒకరికి రావు కాబట్టి దేవుని ఆత్మ అందరిలో ఒకగానే ఉంటుంది కాబట్టి ఏళ్లే ఉన్న దేవుని ఆత్మ వ్యూహన్లా యూహోను అది అది మనం చూసినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ కాబట్టి ఆయన ఆ రీతిగా పంపిస్తానని చెప్తున్న అక్కడ కాబట్టి చివరి టైంకి వచ్చామని చెప్తున్న అక్కడ ఆ తర్వాత ఏమంటాడో మళ్ళీ ఇక్కడి నుంచి వాక్యం మారిపోతుంది నేను వచ్చి కాబట్టి నేను అని అంటున్నాను అక్కడ ఏలియను పంపిస్తా అంటున్నాడు తర్వాత నేను వచ్చి అంటున్నాడు అంటే ఏలియా అంటే ఎవరు ఈయన ఎవరు కాబట్టి ఏలియా మీ ఎద్దకు పంపుతానన్నాడు తర్వాత నేను వచ్చి అన్నప్పుడు అర్థం చేసుకోవాలా దేశమును చెప్పించుకున్నట్లు అతడు తండ్రుల హృదయంలోని పిల్లల తట్టును పిల్లల హృదయంలో తన్నుల తట్టు తిప్పునంటే ఇది ఎవరి గురించి చెప్పబడిందంటే బాప్తీసోహాను గురించి చెప్పబడుతుంది లోకాస్తు మొదటి అధ్యాయంలో డెబ్బై వచ్చే పదహారు పదిహేడు ఆ వాక్యం మనం ఉంటాం అంటే బాపేశం ఈ మలాకి గ్రంథం చివరి ఎండ్ టైంకి వచ్చేంత వరకు దేవుడు ఆ చివరి టైంలో కూడా ఒక సూచన ఇస్తాడు ఏంటంటే నేను మరలా రావాల్సిందే ఈ లోకం కాబట్టి ఒక ప్రవక్తను మరల పుట్టాల్సిందే ఈ లోకంలో కాబట్టి మార్గం చూపించాల్సింది అన్నప్పుడు ఎవరు కూడా క్షిపింపబడకుండా అందరూ హృదయాలు ఆయన నా తట్టు తిప్తాడు కాబట్టి అందుకు అతను మీ దగ్గర పంపిస్తానని దేవుడు విషయం జ్ఞాపకం చేస్తా కాబట్టి ఇది ఇదే ప్రవచనం కూడా ఏషయా ప్రవ ఏషయా కూడా ప్రవచిస్తాడు ఏషయా గ్రంథంలో నాలుగో నలభై అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా మనం చూస్తాం ఒక విషయం ఏంటంటే యర్షలేము పాడుగా ఉండాల్సిన డెబ్బై సంవత్సరాలు అది అది అవి సమాప్తం అయిపోయినాయి కాబట్టి శిక్ష దానికి ఇచ్చిండు కాబట్టి ఎంత దాని రెండంతలుగా అది పతిఫలం పొందింది భయంకరమైన శిక్ష పొందిండ్రు వాళ్ళు ఎంతసారి అవిధేత చూపించినా వాళ్ళ శిక్ష పొందినను బానిసలుగా తీసుకుపోయినారు అయితే నలభై వచనంలో ఏషయ ప్రవచిస్తున్నాడు ఏంటంటే మీ దేవుడి సెలవించిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి కాబట్టి మీ దేవుడు అన్నప్పుడు మన ప్రభు మన దేవుడు మన ప్రభు వేసు ప్రభు నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి అని ఎవరితో చెప్తున్నాడు ప్రవర్తతో అక్కడ ఎవరు ఓదార్చాలా యశయ ఏడు వందల సంవత్సరాల క్రితం ప్రవశించిండు మా క్రొత్త నిబంధన ఆరంభం టైంకి నా జను ఓదార్చే వాళ్ళు పొడతారు ఈ లోకంలో వాళ్ళు వాల్ని ఓదార్చాలా అని యషయా ప్రవచిస్తున్నాడు కాబట్టి ధాన్యలు ఏమో ప్రార్థన చేస్తున్నాడు మా దే మా మీ యొక్క ముఖ ప్రకాశము ప్రభు నీ రానియమని ప్రవచిస్తున్నాడు కాబట్టి ఈ తిరుగుబాటు ఇవన్నీ ఎందుకు ప్రభు అని చెప్పి ఎన్నిసార్లు నువ్వు క్షమించినా కానీ మళ్ళా తిరుగుబడతానని చేస్తుందాన్ని దానియలు బహు దీర్ఘంగా విజ్ఞాపన చేస్తున్న ఉపవాసం కాబట్టి అక్కడ దేవుడు ధాన్యాలకి జవాబిచ్చిడు ఇక్కడ యషయ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాయి ఏంటంటే నా జిల్లని ఓదార్చుడి ఎరుశల్యంతో ప్రేమగా మాట్లాడుడి కాబట్టి ఆయన ప్రేమ ఎరుశల్యం అన్నప్పుడు ఇది ఆత్మీయమని అర్థం చేసుకోవాలి ప్రకృతి సంబంధమైన యూషుల గురించి ఆయన మాట్లాడతలేడు బైలంతా కూడా పాతవి గతించని సమస్తం క్రొత్తవైనప్పుడు ప్రతిదీ క్రొత్తదే ఆత్మీయ దశలు అర్థం చేసుకోవాలి యుశల్యమంతో ప్రేమగా మాట్లాడండి గొప్ప జనం ఆమె యుద్ధకాలము సమాప్తం ఆమె దోషమును తీర్చబడను యహోవ చేతి ఆమె తన సమస్త పాపముల నిమిత్తం రెండంతలుగా రెండంతలు పొందిన సమాచారం ఆమెకు ప్రకటించుడి కాబట్టి పాప విముక్తి పాప నివారణ ఇక సంపూర్తి మీకు శిక్ష ఇచ్చిన కానీ కానీ మీకు శిక్ష పొందినరు కానీ మీరు ఇది సంపూర్ణంగా మీరు నా సన్నిధిలో రావాలా అంటే ఏజ్కల్ గ్రంథం కూడా చూస్తాం ఆ కాలంలో నేను చేయబోయే నిబంధన పాత నివ ఆ నిబంధన అంటే ఇది కాదంటాడు క్రొత్త నిబంధన నేను చేయబోతున్నాను అన్నాడు అక్కడ చూడండి కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన విధానాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి తర్వాత యషయ ఇక్కడ ప్రవసిస్తున్నాడు చూడండి కాబట్టి తర్వాత ఆ ఏడు వందల సంవత్సరాల తర్వాత బాఫీస్ నుంచి యోహాను మలాకి గ్రంథానికి మత నాలుగు వందల సంవత్సరాలు చీకటి చీకటి కాలం ఉంది భయంకరంగా యాజకులు లేదు ప్రవక్తలు లేదు కానీ ప్రాత కాలంలో చివరి ప్రవక్త యోహాన్ భక్తుడు ఆయన చివరి ప్రవక్త ఆయన అయితే ఆ కాలంలో అనేకులు పాపంలో ఎవరి మార్గంలో వాళ్ళ చెడిపోయి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి భయంకరంగా జీవిస్తున్న టైంలో అప్పుడు దేవుడు ఆ బాప్తి శ్రమించి యోహాను ఈ ప్రవచనం అక్కడ నెరవేరటం అని చూస్తాం దేవుని మార్గం సిద్ధపరచాలా ఒక ప్రవక్త వస్తాడు ఒక కథనాన్ని చెప్పి ఆ ఎప్పుడైతే మలాఖీ గ్రహణ దేవుడు ఆ మలాఖీ ద్వారా ప్రవచించాడో ఇది యషయ కూడా ప్రవచించే దానికి ముందు మలాకి గ్రహణానికి ముందు యశయ ప్రవచించాడు కాబట్టి ప్రతి ప్రవక్త ప్రవచించినప్పుడు ఆ టైంలో ఏం జరుగుతుంది మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా మన కాలంకి అది ఎట్లా మనం ముందు తీసుకెళ్ళాలనే విషయమో ఏ రీతిగా దాన్ని సిద్ధపరచాలనే విషయం అయితే ఇక్కడ ఇతను ఏమేమి ప్రవచిస్తం చూడండి అడ ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు అడవిలో అన్నప్పుడు అర్థం చేసుకోవాలి అడవిలో ప్రకటిస్తే ఏమి కూడా అర్థం లేదు ఆలకించుడి అన్నప్పుడు మనం దేవుని మాట ఆలకించాల ప్రతి దశలో ఆలకించాలన్నప్పుడు అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు అంటే ఒకడంటే అనే పేరు లేదు మనకు తెలుసు ఈ వ్యక్తి ఎవరు అని అయితే ఒకడు అరణ్యంలో ప్రకటిస్తున్నాడంటే అడవిలో చూడండి అడవి అంటే అక్కడ ఎవరు కదా ఇల్లు ఏముండో భయంకరంగా ఉంటాయి అడవిలో ప్రకటించడం అంటే ఏంటి అంటే అడవిలో మనుషులు అనే అడవి జీవులు ఉంటాయి మృగాలు ఉంటాయి కానీ వాటి మధ్య అంటే ఆత్మీయ దశలు అర్థం చేసుకోవాలా ఈ లోకమంతా అడవిలాగానే కనిపిస్తుంది అన్ని మృగాలు ఉన్నాయి ఇక్కడ ఎన్నో మృగాలు ఉన్నాయి ఎన్నో జంతువులను ఎంత భయంకరంగా ప్రకృతి సమంగా ఆత్మీయమని అర్థం చేసుకుంటే అక్కడ ప్రవచిస్తుంటే ఎందుకు అక్కడ ప్రకటిస్తున్నాను మంచి స్థలంలో ప్రకటించొచ్చు కదా ప్రకటన ఒక మంచి స్థలంలో ఒక మంచి ప్లేస్ లో మంచి సిటీలో పోయి ప్రకటించొచ్చు కానీ ఆయన అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు ఎట్లనగా ఏం చెప్తున్నా అక్కడ అరణ్యంలో మార్గం సిద్ధపచ్చుడి కాబట్టి అరణ్యంలో యహోవకు మార్గం సిద్ధపచ్చుడి అంటే ఇదంతా అరణ్యంలో ఉంది కాబట్టి మార్గం లేదన్నట్టు మార్గము చెడిపేసుకున్నారు మార్గం చెడిపేసుకున్నారు కానీ అవన్నీ అడవిలాగా తయారైపోతే మొత్తం క్రూరముగాలు వచ్చి అక్కడ ఉన్నాయి కానీ మనుషుల విధానాలు ఈ లోకం ఆ రీతిగానే ఉంది ఈ వశప్ అంతా ఉంది కానీ అక్కడ పోయి దేవునికి ఎహో మార్గం సిద్ధపరచాలంట ఎవరు చెప్తుండే ఇక్కడ సిద్ధపరచుడి అని అంటున్నాడు అక్కడ కాబట్టి ఎవరు సిద్ధపరచాలా అడవిలో మార్గం సిద్ధపరచడం అంటే అడవులోకి వెళ్ళిన పోరు ఇదంతా అడవిలాగానే ఉంది కానీ మనుషులు అడవిలాగానే చూస్తుంది అడవిలో ఉంది అడవుల భయం మనుషులే ఒక అడవిలాగా తయారైనారు మనుషుల జీవితాలు అట్లా ఉన్నాయి అంత విధానాలు అన్ని అట్లనే ఉన్నాయి ఆ విధానాలు మనుషులు భయపడి ఎవరు పోలేని స్థితులు ఉన్నారు ప్రభు నమ్ముకొని కూడా భయపడే వాళ్ళు ఉన్నారు చంపుతులేము ఎంత ఎన్నో విధాలుగా ఉంది అక్కడ అర్థం చేసుకుంటే కానీ మార్గం సిద్ధపరిచినప్పుడు ఎంత పెద్ద అడవి అయినా అందులో ఒక మార్గం ఒక రోడ్డు మార్గం వేస్తే ఎవరైనా ధైర్యంగా పోతారా లేదా ఖచ్చితంగా పోతారు కానీ ఎవరైనా మార్గం అడవిలో దేవునికి ఎహో ఒక మార్గం సిద్ధపడి అంటే ఆయన మార్గం సిద్ధపరచాల ఆయన రాజు రాజు వస్తుందంటే సైనికులు ఏం చేస్తారు ఆయన వచ్చినప్పుడు ఏ ఆటంకులను మొత్తం తీసిపడేసి లెవెల్గా చేసి నీట్గా క్లీన్ గా పెట్టేసి వస్తారు రాజు వస్తుండండి కాబట్టి ఆయన రాజు ఆయన మార్గంలో ఆయన రావాలంటే ఆయన ఆహ్వానిస్తాలంటే నువ్వు మార్గం సిద్ధపరచాలా అనేక జీవితాలను దేవుని మార్గంలో సిద్ధపరిచినప్పుడు ఆయన వాళ్ళ జీవితాలు వాళ్ళ హృదయాల్లో ఆయన ఉంటాడు అది ప్రభు మనకి చెప్తున్న విధానం ఇక్కడ చూడండి ఈ లోకమంతా అరణ్యం లాగుంది అడవిలాగుంది కానీ నువ్వు మార్గాలు సిద్ధపరచాలా ఎన్నో మార్గాలు నీ లోకంలో కానీ ఎవడు మార్గాన్ని పోతున్నాడు కానీ దేవుని మార్గం తిననైన మార్గం స్ట్రైట్ చక్కని మార్గము ఏసుప్రవ్వే ఆ మార్గాన్ని నువ్వు చూపించాలంటే అరణ్యంలో నువ్వు మార్గం వేయాల ను అరణ్య ప్రదేశంలో నిజంగా అడవిలో ప్రకటించేది కాదు ఈ లోకమంతా అడవిలాగ వ్యవస్థ ఆ వ్యవస్థలో పోయి సరళం చేయగలవా చూడండి చేయాలని చెప్తుంది వాక్యం అది ఎంత కఠినమైన ప్రాంతమైనా సరే కఠినమైన ప్రదేశమైనా సరే ఏమన్నా గాని నువ్వు మటుకు ఆయన మార్గం సరళం చేయాలా ఆయన మార్గం ఏసు ప్రభును ఆహ్వానించాలా బాప్తీస్ వ్యూహం చేసింది అదే మార్గాన్ని సిద్ధపరిచింది ఆయన పని ఆయన కొంత కొంతవరకు చేయగలినాడు కానీ ఈ చివరి యుగాంతం నువ్వు శాశ్వతంగా ఆయన సంధిలో మనం ఉండాలంటే ఆయన తిరిగి వచ్చేంత ఆయన మార్గములను మనం చేయాలా కాబట్టి ఏముంది ఆయన మార్గములు మనం వాక్యాలను చూస్తాం ఆలకించుడు అడవి అడవిలో ఒకడు ప్రకటించున్నాడు ఎట్లనగా అరణ్యంలో యో ఒక మార్గం సిద్ధపరచుడి ప్రకటించడం అంటే మార్గం సిద్ధపరచడం అని చెప్తుంది ఇక్కడ వాక్యం నువ్వు ప్రకటిస్తే మార్గం సిద్ధపరచబడుతుంది అది సీక్రెట్ అన్నట్టు అక్కడ ప్రకటిస్తే మార్గాలు ఓపెన్ అయిపోతాయి నువ్వు పోయి వాక్యని ప్రకటిస్తే ఏమవుతుంది అక్కడ దేవుని మార్గం అక్కడ బయలుపరచబడుతుంది ప్రభు అక్కడ ఉంటాడు అప్పుడప్పుడు ప్రభు అక్కడికి కాబట్టి మనం ప్రకటిస్తేనే దేవుని మార్గం సిద్ధపరిచినట్టు ఆ మార్గంలోకి నడిపించినట్టు ఇది నిజమైన మార్గం నేనే మార్గము సత్యం జీవనంలో వహిస్తూ ప్రభు ఆ మార్గం ప్రకటిస్తే అప్పుడు ఆయన వస్తాడనే విషయం చెప్తున్నా అక్కడ సిద్ధపరిస్తే ఆ మార్గంలోకి అనేకులు వస్తాడంట చూడండి తర్వాత ఎడారిలో మా దేవుని రాజమార్గము సగలం చేయండి ఎడారిలో అని చెప్తున్నాం అక్కడ ఎడారిలో రాజమార్గం చేయాలంటే ఒక మంచి రాజమార్గం అంటే ఎటువంటి చాలా హుందాగుంటుంది కదా అలాంటి మార్గము ఎడారెలో చేయమాటాడు కొద్ది కష్టమే కదా బుట్టలు రాళ్ళు ఉంటే సదునుంటే మృగాలు వస్తూ ఉంటాయి అవన్నీ మంచిగా నీట్గా చేసి మంచి రోడ్ చాలా కష్టం సేవా ప్రభు ఆ రీతిగా మనల్ని సిద్ధపరుస్తుంది ఈ లోక వ్యవస్థ ఎట్లా నువ్వు మార్గాలు దేవుని మార్గం వెయ్యాలా ఆయన మార్గము వేయాల్సిందే ఎంత అడివి ప్రాంతమైనా ఎట్లా కఠినమైన ప్రాంతమైనా సరే దేవుని మార్గం చూపించాల మనసు ఇది మార్గం ఇది సత్యమైన మార్గం ను ప్రకటిస్తే ఆ మార్గంలోకి అనేకులు వస్తారు అది ఎంత సదునైనా సరే నీ ముందు నిలబడలేదు ఎంత పెద్ద కొండ అది సదును భూమి సదునుగా మారాల్సిందే చూడండి మా దేవుని రాజమార్గం సరళం చేయండి ప్రతి లోయను ఎత్తు చేయవలను లోయ ప్రతి లోయ ఎత్తు చేయాలంట అంటే లోయ కింద పాతాలను కిందికుంటుంది లోయ ఆ లోయను ఎత్తు చేయటం చాలా కష్టం కదా అది మొత్తం పూడ్చాల అదంత లెవెల్ చేయాలంటే చాలా కష్టం అది చూడండి కాబట్టి అది ఏందనేది మనకు ముందుకు వెళ్ళిపోతాము ఈ చదివి ఆ లోకాసు వార్తలు ఉన్నప్పుడు ఇంకా బహు విశీదీకరిస్తాడు మనం అక్కడ యోహాను భక్తుడు మన ప్రభు ఆ రీతిగా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు ప్రతి పర్వతము ప్రతి కొండ అనచవలను కాబట్టి ఇవన్నీ ఆత్మీయ సత్యాలు వంకరవి చక్కగాను కరుకైనవి సమంగాను ఉండవాలను చూడండి ఇవన్నిటినీ సమంగా చేయాలంట అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి ఇవన్నీ అడ్డంకులు కదా మార్గాల్లో ఈ లోకం ఎట్టు వ్యవస్థ ఎట్టుందో చెప్తున్న అక్కడ కానీ నువ్వు మన దేవుని బిడలు ఆయన సేవకులు ఎట్లా చేయాలా ఏం రీతిగా దాన్ని మార్చాలనే విషయము ఇక్కడ ప్రభు చెప్తున్నా ప్రతి లోయ ఎత్తు ఎత్తు చేయవలను ప్రతి పర్వతము పతి కొండ అనచవలను ఏదైతే నీకు అడ్డుగుందో దేవుని మార్గం మనుషులకు కనుమరుగు వాళ్ళకు గుడితనం ఏదైతే ఆటంక పరుస్తుందో దాని మొత్తం అది ఎంత పెద్ద కొండ సరే అది నువ్వు లెవెల్ చేయాలంట ను సదును చేసుకుంటూ పోవాలంటే చూసుకో మార్గం ఎట్లా ఉంది ఎలాంటి సేవ దేవుడు మనకు అప్పగిస్తున్నాడు ఏ రీతిగా ప్రభు మార్గము వేయాలంటే ఎంత కష్టతరమైంది కానీ కష్టతరమై కానే కాదు కాబట్టి ఇక్కడ చెప్తుండడు ప్రవక్తతోని కాబట్టి ఆయన ప్రవచించినప్పుడు ఆ ప్రవచనం నెరవేరాలంటే దానికి మనం విధేయత చూపించాల అలాంటి పరిచర్యలో మనం ముందుకు పోతే గాని దానికి సంబంధించిన విధానాలు ప్రభు ఖచ్చితంగా మనకు మనకు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి పత్తి కొండ చూడండి చక్క వంకరవి చక్కగా చేయాల పత్తి వంకర మార్గం చక్కగా చేయాల స్ట్రైట్ చేయాల ఇది చాలా కష్టం కాబట్టి వంకర పోయిన గో ఒక గోడ కడుతున్నాం అనుకో అది వంకరగా దానికి స్ట్రైట్ చేయడం చాలా కష్టం అది అది అది చాలా కష్టం అది ఎందుకంటే దానికి మళ్ళా ఎన్ని చాలా మంది ఏం చేస్తే గోడ వంకరగా దానికి ఏదో మాలు పూసి మేకప్ చేస్తా చక్కగా కానీ తప్పు అది కానీ అది స్ట్రైట్గా ఉండాలా అంటే మోసం అన్నట్టు అది ఒక విధంగా చెప్పాలంటే కాబట్టి మేము మేస్త్రి పనిచేసేవాళ్ళు కాబట్టి మాకు తెలియనప్పుడు ఏం చేస్తుండే కొంచెం రెండు రెండు మూడు ఇటుకల లోపల పోయినానుకో లైట్గా మాలు పోసేసి బద్ద అట్ అనేసి గా అయిపోతాం ఇటుక లోపల ఉంటుంది అది లోపల ఉంది కానీ పైన ఏం చేస్తే అన్నట్టు అంటే మోసమే కదా ఒక విధంగా చెప్పాలంటే అది ఏమన్నా అంటే ఈ లోక మార్గాలు అట్టుని అన్నట్టు అది స్ట్రైట్ గా కనిపిస్తున్నాయి కానీ వంకరివి వంకరి మార్గాలు స్ట్రైట్ అనిపించేలాగా వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు ఇది మోసం అన్నట్టు ఈ మోసం అనగా ఆ జీవితాన్ని నుంచి మనుషుల్ని ఈ మోసకరమైన మార్గంలో అనేకుల్ని అబద్ధ అబద్ధ మార్గంలోకి మనుషులు నడిపిస్తూ వాళ్ళు ఆ రీతిగా కాబట్టి దేవుడు మనకు చూపిస్తుంది అంటే పత్తి వంకర మార్గం చక్క చేయాల కరుకాయను అంటే రఫుగాన వాటిని సమంగా చేయాల ఉండవాలను ఉండవాలంటే ఆజ్ఞాది ఉండవాలనంటే చేయాలా మనం ఆ రీతిగా తర్వాత చూడండి ఐదవ వచ్చింది చాలా ముఖ్యమైన చూడండి యువవ మహిమ బయలుపరచబడును అప్పుడు దేవుని మహిమ బయలుపరచ ఇవన్నీ మనం చేసినప్పుడు అప్పుడు దేవుని మహిమ బయలుపరచబడతా నీ ద్వారా మన ద్వారా బయలుపరచబడతా ఉంటది ఒకడు నువ్వు తప్పకుండా సర్వ దాన్ని చూస్తారంట ప్రతి ఒక్కరూ ఆయన మహిమను చూడాల్సిందే ప్రతి ఒక్కరు ఆయన ఆయన రక్షణను చూడాల్సిందే ఇది ఇది ప్రవచనం అది ఇది ఖచ్చితంగా నెరవేరాలంటే ఏ రీతిగా నెరవేరుతుంది దేవుడు ఆర్థిస్తున్న ప్రకటిస్తేనే నెరవేరుతుంది ఈ లోకం ఆ రీతి చేస్తుంది ఎవరు వచ్చిన మార్గం ఎవరు ఎవరు కట్టిన వాళ్ళు గోడలు వాళ్ళు కట్టుకున్నారు మా గోడ బాగుంది మా గోడ బాగుంది కానీ అవన్నీ గుండు వేస్తే ఆయన మట్టపు గుండు అన్ని వంకరి ఏది వంకరి ఉందా ఏది సమం ఉందా ఏది కరెక్ట్గా ఉందా తెలిసిపోతూ ఆ వంకరి మార్గాన్ని సక్క చేసేది దేవుడు నీకు ఆ సత్యమైన వాక్యం అదే మట్టపు అంటే దేవుని కొలత ఇంకో విధంగా చెప్పండి ఆయన కొలత అంటే దేవుని వాక్యమే కొలత ఆ కొలంతకి ఒక సమంగా చేయాల ఆ ఎక్కువ ఎచ్చి తగ్గులన్నిటిని లెవెల్ చేసినప్పుడు అప్పుడు సరైన మార్గంలో మనుషులు పోగ లేకుంటే రాళ్ళు ఉంటారు మార్గం పోతుంటే పడుతా ఉంటారు అప్పుడొకసారి ట్రైబుల్ బెల్ట్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక ఐదు ఐదు కిలోమీటర్ల డీప్ కెళ్ళిపోయింది కొండలో లోపలికి వెళ్ళిపోతే కింద పోతే కనీసం గాలి కూడా సరిగా ఆడలే మాకు భయంకరంగా ఉండేది దిగేటప్పుడు ఎట్టకట్ట చెట్లు పట్టుకుని దిగినావు ఎక్కేటప్పుడు మరి అన్యాయంగా పరిస్థితి ఎట్ట కిందకు దూకినట్టు ఉండే పైకి ఎక్కేసరికి కిందికి పోయి పైకి వచ్చే ఒక రోజంతా అక్కడే పోయింది ఐదు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు అయ్యాం ఏ ఏ పొలిటీషియన్స్ ఎవరు కూడా రారు ఇక్కడ మా కాదు ఎంత వచ్చిరని అని చెప్పంటే అప్పుడు వాళ్ళకి వాకి చెప్పేసి వాళ్ళకి మందులు ఇచ్చేసి ఆయన పైకి వచ్చే ఒక రోజంతా అక్కడే పోయింది చూడండి కాబట్టి అది లోయ మరి ఆ లోయలో పైకి రావాలి కదా అంటే దాని అర్థం ఏంది అంత స్థితిలో ఉన్న వాళ్ళందరూ నువ్వు సమైన స్థితిలోకి నువ్వు పైకి తీసుకురావాలంటే కష్టం కదా వాళ్ళందరూ పైకి రావడం చాలా కష్టం కానీ వాళ్ళు ఏంటంటే మాకు ఇక్కడే బాగుందంటారు ఎందుకంటే అలా అలవాటు పడిపోయారు కానీ దేవుని మార్గం చూసినప్పుడు సరైన మంచి మార్గం ఉంటే వంక మార్గం పోతారా సరైన మార్గం ఉందంటే ఎవడైనా మంచి రోడ్డు ఉంటే మంచి రోడ్డు వాళ్ళు గతుకుల రోడ్కి ఎవరైనా పోతారా పోరు కానీ వాళ్ళు మంచి మార్గంలాగా వాళ్ళు తయారు చేసుకొని అట్లనే ఉండిపోయినారు కానీ ఎప్పుడైతే దేవుని మార్గం చూపిస్తావో ప్రతి ఒక్కరూ ఆ మార్గం చూసి ఆయన మహిమ అక్కడ ఉంటారు తర్వాత ఒక తప్పకుండా సర్వ శనులు దాన్ని చూస్తారంట అంటే పత్తి ఒక్కరు అని చూస్తారంట ఇవన్నీ సమంగా చేసినప్పుడే ఇవన్నీ నువ్వు లెవెల్ చేసినప్పుడే ఆత్మీయ మనం అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ అడ్డంకులు నీ లోకంలో ఆయన సువార్థకి ఎన్నో అడ్డంకులు ఎన్నెన్నో ఉన్నాయి దుష్టుడు ఆ వాటి అన్నిటి లెవెల్ చేసుకుంటూ పోవాలా నీ ముందు ఏ దుష్ట శక్తులు నిలబడలేవు ప్రాకారములు కూడా నీవు నిలబడలేవు పాత ద్వారాలు నీ ముందు ఏది కూడా నిలబడలేదు అవన్నీ లెవెల్ కావాల్సిందే నీవు బ్రతుకు తెలుగు అంటే ఏ నలు నీ ఎదుట నిలబడలేడు వాక్యం ఏది కూడా నీ ముందు నిలబడలేదు నువ్వు నడుస్తుంటే కూడా అవన్నీ లెవెల్ అయిపోతానే ఉండాలి ఆ రీతి చేసినప్పుడే దేవుని మార్గం సరళన చేసినప్పుడే ఆయన ఆయన మహిమను చూస్తారంట ఆ అప్పుడు ఆయన వస్తాడు ఆ నీకులు చూస్తారు ఆయన అది నువ్వు చేయాలా మనం చెయ్యాలా ప్రభు మనకు అది హెచ్చరిస్తాడు తర్వాత ఒక విషయం ఏంటంటే చూడండి ఎట్లా ఏ రీతిగా చేయాలా ఏ రీతిగా చేయాలా అనుకుంటా ఉంటాం కదా ఒక సెషన్లో నాకు ఇచ్చింది నేను నేను ఒక్కడనే ఉన్నా నేను ఏది ఎత్తుకున్నా నేను చాలా పేద స్థితిలో ఉన్నా హీన స్థితిలో ఉన్నా నాకు ఎలాంటి ఇది లేదు అని చెప్పి ఏం చేస్తూ ఉంటావు మనం మనే ఉంటాం ఎట్లా పోవాలి ఏం చేయాలని అది అది నీ తలంపు అది కానీ దేవుని తలంపు వేరే నువ్వు తీర్మానించుకొని ఆ ఆగ్న వాక్యాన్ని పట్టుకున్నప్పుడు ఏం చేస్తావు ఆ వాక్యమే నేను నడిపిస్తూ ఉంటాడు ఎందుకంటే వాక్యమే ఏసు కాబట్టి చూడండి ఆ వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో మనకు తగులుతుందో ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉంటాయి కాబట్టి చూడండి ఏం ప్రకటించాలా ఏం చెప్పాలా ఏ రీతిగా చెప్పాలా అనేది మన మన తలం కానీ దేవుని తలంపై ఉంది తెలుసా చూడండి అక్కడ ఏముంది అక్కడ ఆలకించుడి ప్రకటించమని మళ్ళా చెప్తున్నా ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆగ్నేయిస్తుందంట దేవుడు ఆగ్నేహిస్తుడు ప్రకటించమని కానీ ఎలాంటి ప్రాంతాల్లో ప్ర ఎట్లా ప్రకటించాలనేది పైన చూస్తున్నాం మనం ప్రకటించాల్సింది చూడండి ఆగ్నేహిస్తున్నాడు ప్రకటించమని ఆగ్నేయిస్తున్నాడు నేనేమి ప్రకటించు ప్రకటించురని మరొకరు అడుగుతున్నాడు నేనేం ప్రకటించాలా ప్రవ్వ నేను ఎట్లా ప్రకటించాలని మరొకరు అడుగుతున్నాడు ఏ రీతిగా ప్రకటించాలా నేను ఒంటరి నేను ఎన్నిక లేని ఏ రీతిగా ప్రకటించాలా అని ఇవన్నీ మనం తలంపుల ద్వారా వాడుతూ ఉంటాం ఎక్కడ పోయి ప్రకటించాలి ఏం చేయాలా అని ప్రకటిస్తూ ఉంటాం చెప్తా ఉంటాం కదా మనం ఒక దశలో మనం అంటే మనం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆయన మార్గం సరళం చేసేవాడు ఇది ఆజ్ఞ ఇది మనం చెయ్యాలా అనేది ఒక చూచన బాప్తిని యోహాన్ ద్వారా దేవుడు అది బయలుపరిచిండు ఆయన ఆయన వచ్చే టైంకి ఎట్లా మార్గం సరళం చేసిండు గొర్రె పరిచయం చేసి ఆయన ఇదిగో లోకపాపం మోసుకొని పో దేవుని గొరెపిల్ల ఆయన చెప్పులు వారి వీట యోగ్యని కాదని అంతగా తృణీకరించుకొని తగ్గించుకొని యోహాను దేవుని మార్గం గురించి ఆయన ముందు ఆయన ముందుగా పుట్టి ఆయన మార్గం సరళం చేసిండు రక్షకుడు పరిచయం చేసిన ఆయన పరలోక రాజ్యము మారుమని స్పొందనని ప్రకటించ మొదలుపెట్టిండు బాధ్యసమయం తర్వాత మన ప్రభువు ఆ మార్గం నుండి అనేకులు చూపించలేనట్టు అదే విధానం అన్నట్టు కాబట్టి ప్రతి మార్గం నుంచి ఆయన పోతున్నప్పుడు అన్ని విషయాలు చెప్పిండు ఈ లోక విధాలను చెప్పిండు ఆయన అదే అది ఆత్మీయ శక్తి మనుషుల్లో అనేకులు ప్రభావితం చేయడానికి అనేక వారిని విషయాలు ఏమున్నా కానీ అవన్నీ తొలగిపోవటానికి ఆయన అది బయలుపరిచిండు మన ప్రభు ఆ వెలుగుని గుచ్చి ఆయన సాక్ష్యం ఇచ్చిండు కానీ వెలుగు కాదు ఏహోన్ భక్తుడు ఏస్తు ప్రభు వెలుగు అని ఆ వెలుగుని గుర్చి ఆయన సాక్షిడానికి వచ్చింది ఈ లోకంలో ఆయన కొంతకాలం వరకు చేయగలండి ఈ యుగా అంత ముందు మనం కూడా అనేకుల్ని ఆయన చంతో నడిపించాలంటే మనం ప్రకటించాల్సింది చూడండి తర్వాత చూడండి తర్వాత ఏమిటి సర్వశర్ల గడ్డి ఉన్నారు వారి అంతమంది అడవి పువ్వులే ఉంది చూడండి ఎవోవ తన శ్వాసము శ్వాసము దాని మీద ఉదగా గడ్డి ఎండి పువ్వును పువ్వు వాడును నిశ్చయముగా జనులు అట్టివారి అట్టి గడ్డి వంటి వారి గడ్డి ఎండి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యం ఉండును కాబట్టి అది నిత్యం ఉండే సువార్త నిత్య సువార్త కదా నిత్యం కాబట్టి సియోను సియోను సువార్త ప్రకటించిన దాన సియోను అంటున్నాడు అంటే సియోని పర్వతం మీద ఉన్నవాళ్ళు ఉన్నత పర్వతం ఎక్కుము అనే ఉన్నతమైన పర్వతము మన ప్రభు ఉంటాడు ఎక్కుము ఎరుసలేమ సువార్త ప్రకటించిన దాన బలముగా ప్రకటించము భయపడక ప్రకటించము ఇదిగో మీ మీ దేవుడు అని యోధ పట్టణంకు ప్రకటించము చూడండి కింద మనం చూస్తే ఇంకా ఆయన గొర్రెల కాపుర వల్లే తన మందన మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం ప్రకటించాల్సిందే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనం ప్రకటించాలి అయితే లుకాసు వార్తల నుంచి ఒక వాక్యం చూసి నేను ఇస్తాను ఈ రోజు ఈ వాక్యము ఇక్కడ చూసిన లూకాసు వార్తలో యహోన్ భక్తుడికి ఎట్లా పరిచయం అయింది ఈ వాక్ అది ఉన్నప్పుడు ఇక్కడ మనం చూస్తాం మూడో అధ్యాయం యహోన్ సువార్త లూకా సువార్త అధ్యాయము ఏ కాలంలో ఆయనకి అది ప్రత్యక్షమైంది దేవుని వాక్యం అన్నప్పుడు కొంతమంది రాజులు ఉన్నారు అక్కడ అయితే రెండో అచ్చిన ఉన్నప్పుడు అన్నయ్యో కాయప ప్రధాన యాజకుల ఉన్న కాలమున అన్నయో కాయప అనే ప్రధాన యాజికులు ఉన్న కాలమున జకర్య కుమారుడైన యోహానున్నందుకు దేవుని వాక్యం వచ్చాను కాబట్టి జకర్య కుమారుడు అయిన దగ్గర దేవుని వాక్యం వచ్చి ఇతను ఎక్కడున్నాడు అరణ్యంలో ఉన్నాడు చూడండి అరణ్యంలో ఉన్నాడు కాబట్టి అరణ్యంలో ఉండి కొంతకాలం అరణ్యంలో ఉన్నాడు తర్వాత అతను ఏం చేసి అంతటా ఆ వాక్యం ఎప్పుడైతే వచ్చిందో అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము విషయమైన బాప్తీసం పొందవన్నది యోర్ధాను నది ప్రదేశం అంతటా కాబట్టి ప్రతి ప్రాంతంలో ఆయన ప్రకటించండు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ప్రదేశాలన్నిటినీ ప్రకటించండి ప్రభు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోవలను సరళం చేయండి ఇక్కడి నుంచి మనం చూస్తున్నాం కదా ప్రభు మార్గాన్ని సిద్ధపరచాల కాబట్టి ఆయన మార్గము ఏంది సత్యం సత్యాన్ని మనం సిద్ధపరచాలా అనేకులకి కాబట్టి ఈ లోకమంతా ఉంది గుడితనంలో ఉంది మోసకరమైన జీవితాల్లో మోసంలో ఉంది కానీ ఆ మోసకరమైన వాటి మనుషులకు సరైన మార్గం చూపించాలంటే నువ్వు మార్గం సిద్ధపరచాల్సింది ప్రభు త్రోవలు సరళం చేయండి కాబట్టి ఆయన త్రోవలకు అడ్డంకులు ఉన్నాయి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి కానీ వాటి అన్నిటినీ నువ్వు సరళం చేయాలా ప్రతి పల్లము పోచ్చబడను కాబట్టి పల్లము అంటే ఇందుకు ఉన్నది ఇందాక ప్రతి వాక్యం చేసిన యక్ష ప్రవచనంలో కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉంటే పత్తిది పోచ్చబడాలంటే ఇవన్నీ మీరు మీరు ఊహించుకోండి ఎట్లున్నాయో ఇవన్నీ ఏముంది అక్కడ పత్తి పళ్ళము పూచబడను ప్రతి కొండ మెట్ట పళ్ళము చేయబడను వంకర మార్గము తినవగను కరుకు మార్గంలో నున్న వగను సకల శరీరంలో దేవుని రక్షణ చూస్తారంటే ఇంకా అక్కడేముంది సర్వ శరీరులు ఆయన మహిమను చూస్తారంటున్న వాక్యం కాబట్టి రక్షణ అంటే ఆయన మహిమ ప్రతి ఒక్కరు ఆయన మహిమను చూస్తారు అదే రక్షణ ఆయన ఆయన రక్షణ ప్రణాళికలోకి వస్తారు అనే ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తుంది అయితే ప్రతి పళ్ళము పూచబడునన్నప్పుడు ఈ ఈ మార్గము ఈ అరణ్య ప్రదేశాలు అంటే అన్ని వంకర టింకరుగా ఉన్నాయి ముందుకు వెనకకి కిందకి పైకి ఉన్నాయి అంటే ఒక సమంగా లేవన్నట్టు అడవి అడారు ప్రాంతం అట్లనే ఉంటుంది కదా కొన్నికులు కొండలో ఉంటాయి కిందకి ఎందుకు ఉంటుంది పైకి ఉంటుంది అంత చిన్న చిన్న భిన్నంగా ఉంటా ఉంటాయి వాటన్నిటినీ ఏం చేయాలా పూడ్చాలా నువ్వు లెవెల్ చేయాలా చూడండి వాటన్నిటి లెవెల్ చేయాలా తర్వాత పత్తి కొండే అది ఎంత అది లెవెల్ కావాల్సిందే అంటే ఎన్నో అడ్డంకులు ఉన్నాయి ఆయన మార్గం అరణ్యంలో మార్గం వేయాలంటే ఎన్నో అడ్డంకులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆత్మీయనాలు అంతగా విశీదీకరించడం టైం మన సరిపోదు కాబట్టి అయితే వంకర మార్గాలు తినవి కావాలా కరుకు మార్గాలు నొన్నవి కావాలా సకల శరీర దేవు రక్షణ చూడాలంటే ఇవన్నీ లెవెల్ కావాలా ఈ అరణ్య మార్గంలో మార్గం దేవుని మార్గం నువ్వు చేస్తే సిద్ధపరిస్తే అనేకులు ఆ మార్గంలోకి వస్తారంట ఇది బహు కష్టతరమైన పరిచర్య దేవుడు మనకి ఎందుకు వచ్చిన బాధ ఆదివారం ప్రార్థన చేసుకొని చర్చిపోయి వాక్యం వినేస్తే చాలు ఇక్కడెక్కడే వాక్యం చెప్పుకుంటే చాలు చెప్పిన వాళ్ళకే వాక్యం చెప్తే చాలు అంటే కాదు కదా ఎంతో మంది నశించిపోతున్నారు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి ఎంతోమంది ఆ రీతికి ఉన్నారు కానీ మార్గం తెలియక అడ్డంకులు ఉన్నాయి వాళ్ళు రాలేపోతున్నారు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి ఇప్పుడు స్ట్రైట్ మార్గం ఉంటే నీకు కనిపిస్తా ఉంటాయి ఒంకరొంకరు మార్గాలు ఉంటే ఆ ముంగటొచ్చే వాళ్ళు టర్నింగ్ లో మూలకొచ్చే వరకు వాడు తెలియదు వచ్చి గుద్దినా గుద్దేస్తారు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అది చక్కగా ఉంటే నువ్వు చూస్తూ ఆ మార్గం ఏదైనా వస్తుంది కాబట్టి ను పక్కకి వెళ్ళిపోతూ ఉంటావు కాబట్టి ఈ లోకం అంతా అట్లా ఉంది కాబట్టి దాన్ని నువ్వు తినని మార్గం స్ట్రైట్ మార్గం నువ్వు చేయాలంటే అది ఒకటన్నిటిని ఏం చేయాలా డిస్మనేటిల్ చేయాలా అంటే ఒకటన్నిటిని కూల్చివేసి మంచి మార్గాన్ని స్థిరపరచాలని దేవుడు మనలో హెచ్చరిస్తుంది ఆ ప్రవచనం అది జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ఎలాంటి మార్గాలు మనం సిద్ధపరుస్తున్నాం మంచి మార్గంలో నడుస్తున్నామా ఎవరో వేసిన మార్గంలో మనము మంచిగా నీట్గా ముందు వెళ్ళిపోతున్నామా అలాంటి అలాంటి మార్గంలో పోయి వాటన్నిటిని లెవెల్ చేసి అనేకులు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఆ దేవుని మార్గంలో సరి మార్గంలోకి రావాలంటే వాటన్నిటిని సరి చేసేలాగున్నవా సరి చేసే అనేది చాలా కష్టం ఆల్రెడీ కట్టబడిన గోడని అది వంకరగా ఉంది కానీ దాన్ని మళ్ళా దాన్ని చాలా కష్టం దాన్ని మంచిగా రీ రీ రీ అని అంటారు వాటిని కాబట్టి చెడిపోయిన దాన్ని మళ్ళీ వంకర దాన్ని సరి చేయాలంటే చాలా కష్టం ఎంత టైం పడుతుంది కూడా అది అతకాలంటే చాలా కష్టం అని అంటే కాబట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ రీతిగా వంకర టింకర కట్టిన గోడలకి గచ్చపోత పూసి ఇది గోడ బాగుంది అని అలాగా మనుషులు మోసగిస్తున్నారు కానీ అది వరద వచ్చినప్పుడు ఏమవుతుంది మొత్తం కొట్టుకొని పోతుంది అది దాని పునాది గోడలాగా చక్కగా కట్టిన గోడలాగుంటే అది పునాది మీద మంచి కట్టబడితే ఏమవుతుంది వరదలు వచ్చిన తుఫాను వచ్చినా ఏది కూడా దాన్ని ఏం చేయలేదన్నట్టు ఈరోజు క్రైస్తవ జీవితంలో మనుషులు అలాంటి పునాదుల మీద ఇస్క లాంటి పునాదుల మీద మనుషుల జీవితాలు కట్టి గచ్చపోత పూసి మనుషులు మోసగిస్తూ ఇదే మార్గం ఇదే సత్యం చెప్తున్నారు కానీ వరద వచ్చినప్పుడు ప్రవాహం వచ్చిన మొత్తం కొట్టుకొని పోతాయి ఆ ఉగ్రత రాకముందే నేను ఏలేని మీద పంపిస్తాడు దేవుడు చివరికలా అతను తల్లు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును పిల్లల హృదయం తల్లి అతను పుట్టిన వందన అనేకులు సంతోషిస్తున్న వాక్యం కాబట్టి అనేకులకు సంతోషం ఉంటుందంట కాబట్టి మన జీవితాల్లో కూడా మన ఈ లోకంలో పుట్టిన వంటి మన ద్వారా అనేకులు సంతోషించాలా అనేకులు దేవుని రక్షణ చూడాలా కాబట్టి అందుకొరకే కదా దేవుడు ఈ లోకంలో మనం పెట్టింది కాబట్టి ప్రతి మార్గాన్ని నువ్వు వంకరి మార్గాలు తిన్నని మార్గం లాగా అలాంటి సేవ దేవుడు మనకి ఇచ్చిండు చూడండి సకల చర్యలు ఆయన మహిమ రక్షణ చూస్తారంట అని అరణ్యంలో కేకలు వేసిన కొన్ని శబ్దం ఉంది ప్రవక్త అయిన యషయా ప్రవచనం నెరవేరడం జరిగిందం తర్వాత అయినా అనేకులకు హెచ్చరించినట్టు మనం చూస్తాం కాబట్టి ఈ మార్గాలను అనేకులు ఈ మార్గంలో పట్టబడి ఈ లోకమంతా అడ్డంకులుగా ఉండే కాబట్టి రెండు వాక్యాన్ని చూసి ఇది ఏ రీతిగా నువ్వు చేయాలంటే నీకు ఎలాంటి సాయం అవసరం నువ్వు ఏ రీతిగా చెయ్యాలా అన్నప్పుడు జక్రే గంధం నుంచి ఒక వాక్యం చూసి నేను ఈ వాక్యాన్ని జక్రే గంధము నాలుగో అధ్యాయం జక్రేగంధము పాత నిబంధన చిన్న ప్రవక్తలకు వస్తాను జక్రే నాలుగో అధ్యాయంలో ప్రభు ఒక విషయాన్ని మాకు వ్యాపం చేస్తున్నాడు నాలుగో అధ్యాయము ఆరో వచ్చను అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జరుబాబ్యులకు ప్రత్యక్షమైన యహోవ వాకు కాబట్టి జరుబాబ్యలు ఈరోజు లేడు దేవుని వాకు ఈ రోజు మనకు ప్రత్యక్షం అవుతుంది శక్తి చేత కాదే శక్తి చేతనైనాను బలము చేతనైనా కాక నా ఆత్మచేతను ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యుహోవ సెలవిచ్చను కాబట్టి ఇది శక్తితో కూడింది కాదు బలంతో కూడింది అస్సలే కాదు ఇది జరగాలంటే కేవలం దేవుని ఆత్మ ద్వారానే సాయం జరుబాబులు అనుకోండి ఏమో నాకు బలం శక్తి ఉంది నాకు మంచి జ్ఞానం ఉంది మంచి తెలివి ఉంది అని అనుకున్నాడు కానీ దేవుని ఆత్మ లేక సాయం లేకపోతే నీ జ్ఞానమని తెలివి దేనికి కూడా పనికి రాదు ఎందుకంటే అది లోకపరమైన జ్ఞానమే దేవుని దృష్టిలో పరలోక సమైన జ్ఞానం కూడా ఉంది దయ్యాల జ్ఞానం కూడా ఉంది వాక్యం యాగో రక్షణ పత్రి పై నుంచి వచ్చే జ్ఞానము పరిశుద్ధమైంది పవిత్రమైంది సమాధానమైంది కానీ భూ సంబంధమైన జ్ఞానం ప్రకృతి సంబంధమైన జ్ఞానము దయ్యముల జ్ఞానం అని యాకం అక్కడ మనం జ్ఞాపకం చేస్తూ కాబట్టి ఈ లోకపరమైన జ్ఞానంతో మనుషులు చేసేవన్నీ కూడా అవి ఖచ్చితంగా నిష్ఫలమైపోతాయి అవి అవి ఒక్కసారిగా కూలిపోతాయి కానీ ఆయన ఆయన పునాది ఆయన బిడలను కట్టాలంటే ఆ మార్గాలను సంపూర్ణంగా చేయాలంటే దేవుని ఆత్మ మీకు అవసరం పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు ఆయన రాజ్యాన్ని కట్టలేవు ఆయన ఆత్మ వల్లనే అవన్నీ బయలుపరచబడతా ఉంటాయి అందుకు మనం పరిశుధాత్మ కొరకు ఎంతగానో ప్రయాసపడతూ ఉంటాం మనం కాబట్టి పొందుకోలేని వాళ్ళకు ప్రయాస ఉంటాం అందుకే ప్రార్థనలు కూడా పెడతాం కానీ ఎవరు ఆసక్తి చూపిస్తారు పరిశుదాత్మ అభిషేకం పొందుకోవాలా ఆయన ఆత్మతో నింపబడాలనేది ఎవరు కూడా అంతగా ఆసక్తి చూపించరు ఆసక్తి మరి విశేషంగా పొందుకుంటూ ఉంటాడు విశేషంగా అవి బయలుపరచబడతా ఉంటాయి అయితే ఇక్కడ ఇక్కడ ప్రభు మనకి ఏం జ్ఞాపకం చేస్తుంటే శక్తి చేత కాదు బలముతో కాదు నా ఆత్మ చేత ఇది జరుగును ఇది జరగాలంటే దేవుని ఆత్మ నడిపింపు అవసరం కాబట్టి పరశుదాత్మ అభిషేకం లేకపోతే దేవుని యొక్క శక్తి ఎప్పుడొస్తుంది ఆయన శక్తి ఆత్మ వచ్చినప్పుడు శక్తి ఉంటుంది ఇది ఆత్మశక్తి ఏస్తు ప్రభు ఆత్మతోనూ బలముతోనూ ఆయన బయలుదేరినట్టు చూస్తాం మనం అక్కడ ఆయన బాపిస్త తర్వాత బలముతోనూ ఆత్మ బలముతోనందు వాక్యం కాబట్టి ఆత్మ బలం వేరు ఆత్మ వేరు కాబట్టి ఈ శరీరమైన బలం కాదు అది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే శక్తి చేత కాదు నేను బలము చేత నేను కాక నా ఆత్మ చేతనేది జరుగునని సైన్యములకు అధిపతికి యుహోవ సెలవిచ్చ ఈ వాక్యం చదివినప్పుల్లా ముళ్ళు జలదరిస్తూ ఉంటుంది సైన్యములకు అధిపతికి యుహోవా అని ఆయన దగ్గర ఎన్ సైన్యాలు ఉన్నాయి ఆ సైన్యాలు ఆయన అధిపతి అన్నట్టు చూడండి ఆ పేరు వింటేనే దుష్టశక్తిలో ఉనికిపోతాయి సైన్యములకు అధిపతి అన్నప్పుడు ఎన్నో సైన్యాలకు అధిపతి అయినా అంటే ఆయన దగ్గర ఎన్నో సైన్యాలు ఉన్నాయి ఆలోకంలో మన మధ్యలో కూడా తర్వాత ఆయన చెప్తున్నాడు అన్నమాట ఏముండ అక్కడ గొప్ప పర్వతమా అన్నప్పుడు ఈ ఇందాక మనం చూసిన పర్వతాల గురించి అది గొప్ప పర్వతం అది మనుషుల్ని అడ్డగించే పర్వతం అన్నట్టు గొప్ప పర్వతమా జనుబాబ్యను అడ్డగికునే ఏ మాత్రపు దానవు ఏ మాత్రపు దానవు దేవుడు మాట్లాడుతున్న అక్కడ నిన్ను అడ్డగించేది ఏది కూడా నీ ముందు నిలబడలేదు జరుబాబెల్ ను అడ్డగిస్తావా దేవుడు మాట్లాడుతున్న కాబట్టి దేవుడిని నీకు అడ్డగించబడేది ఏది కూడా నీ ముందు నిలవలేదు అంటే అంతగా దేవుడు మనం నడిపిస్తాడు ఆ రీతిగా ఆ రీతిగా మనం సిద్ధపడాలన్నట్టు జరుబాబెల్లు అడ్డగించడానికి నీవు ఏ మాత్రపు దానవు నీవు సదును భూమి భూమి అగదువు అంటే నువ్వు మొత్తం నేల నువ్వు మొత్తం కూలిపోవాల్సిందే ను సదునుగా ఎంత పెద్ద కొండ అయినా సరే అవి సదును కావాల్సిందే ను మార్గంలో ఆయన మార్గాలు వేసుకుంటూ ఆ పత్తి లోయలను అన్ని లెవెల్ చేసుకుంటూ ఆ భూమి ఎట్లా మీరు ఊహించుకోండి ఆ భూమి మీ హృదయంలో మీరు ఊహించుకోండి ఇది ఎట్లా ఉంది ఈ లోకపు వ్యవస్థ వీటన్నిటిని ఎట్లా ఉంది వాటన్నిటిని ఒక్క లెవెల్ గా నువ్వు చేయాలంటే ఎంత కష్టం అనేది ఇక్కడ చెప్తుంది కానీ ఏది కూడా నీకు అసాధ్యమైంది ఉండదు ఎందుకంటే నీకు సమస్తం సాధ్యం ఈ వాక్యాన్ని నమ్మితే నువ్వు స్వీకరిస్తే నీకు సమస్తం సాధ్యం చూడండి ఏముండ అక్కడ అది ఏది కూడా నిన్ను అట్టగించదని చెప్తున్నా అక్కడ తర్వాత నువ్వు చదువును భూమి ఒకదు కృప కలుగునుగాక కృప కలుగునుగాక అనే జనులు కేకల అతడు పైరాయి తీసి పెట్టించును అంటే సంపూర్తి అంటే నువ్వు ఆ రీతి చేస్తూ ఉంటే మనుషులకి కృప కలుగుతుందంట కృప అంటే రక్షణ క్షమాపణ దేవుని కృప కలుగుతుందంట నువ్వు ఆ మార్గం చేసుకుంటా పోతే నువ్వు ఆ రీతిగా నువ్వు దేవుని మార్గాన్ని సిద్ధపరిస్తే అనేకుల కొరకు ఆ మార్గంలో మనుషులు నడిపించగలిగితే ప్రకటించగలిగితే అనేకుల కృప ఉంటుందంట కృప కలుగుతుందంట ఎంత ఘోర పాప సరే వారి క్షమాపణ పొందుకుంటాడు వారంతా వాళ్ళ జీవితం మారుతుంది అందుకు మనం అరణ్యంలో ప్రకటిస్తున్నాం మనం ఇదంతా అరణ్య లోకం ఇదంతా అరణ్య యాత్ర ఈ అరణ్యంలో నువ్వు ఒక కేక నువ్వు ఒక కేక ఒక శబ్దం అంతే నువ్వు ప్రకటించుకుంటూ ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళాలా ఒక వాక్యం చూసి వాక్యాన్ని ముగిస్తాను యశ గ్రంథము అరవై అరవై రెండో అధ్యాయము పదో వచనంలో ఒక వాక్యం నేను చూపిస్తాం ఆరో వచనం పదో వచనం ఎరుశలేమ యశ గ్రంథము అరవై అధ్యాయము ఆరో వచనం పదో వచనం ఎరుశలేమ నీ ప్రాకారముల మీద నేను కావలి వారి ఉంచి ఉన్నాను ఎరిశలము ప్రాకారమే కావలి వాడి ఎరుశలెం వేరు కావలివాడు వేరన్నట్టు కావలివాడు అంటే సమరేయుడు ఎప్పుడు కావల ఇష్టం అంటే దివారాత్రులు దాని బిడలు కావలుగా ఇష్టవాడు ఎరుషుల మీద వాళ్ళ ప్రాకారాల మీద అంటే వాళ్ళ మీద వీళ్ళు ప్రాకారంగా అంటే ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళని కాపాడేవాళ్ళు అన కావాలి వారు వారు రే అయిన వారు మౌనంగా ఉండరు వాళ్ళు మౌనంగా ఉండరంట ఎప్పుడు కూడా ప్రకటిస్తూనే ఉంటారంటే ఎక్కడ అవకాశం దొరికితే ఎక్కడ వర్క్ ప్లేస్ లో కానీ బస్సులో కానీ నువ్వు బండి మీద వెళ్తున్నావు కానీ ఎక్కడ పోయినా కూడా వాళ్ళు మౌనంగా ఉండరు వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉంటారు ఒక ఆత్మన్న వాక్యం చెప్పాలా విత్తనం వేయాల మార్గం వేయాలా సరళం చేయాలా వాక్యం ఇవ్వాల ప్రయాసం అన్నట్టు అది కఠినమైన సరే అది మలకెత్తుదన్నట్టు చూడండి అయితే పదకొండు అది తర్వాత ఈ ఆరు ఏడు వచ్చిన మొత్తం మనం పబ్ సంబంధించిన లేదు కాబట్టి పదో వచనంలో ఒక ముఖ్యమైన వాక్యం చూస్తాం మనం గుమ్మములారా రండి గుమ్మములు మనుషులకు సాధిష్టం గుమ్మములారా రండి రండి జనులకు త్రోవ సిద్ధపరచుడి గుమ్మములారా అన్నప్పుడు రండి అన్నప్పుడు గుమ్మం అంటే మార్గం కదా ఒక ఇంట్లోకి నువ్వు వెళ్ళాలంటే గుమ్మం కావాలంటే ఆ గుమ్మ నుంచి లోపల అంటే కాబట్టి మార్గములు సిద్ధపరిచే వాళ్ళు ఇల్లు రండి రండి పిలుస్తాడు దేవుడు ఎందుకు జనములకు త్రోవ సిద్ధపరచుడి జనములు వస్తారు మార్గం సిద్ధపరిస్తే ఒక మంచి గృహం కట్టి నువ్వు ఆహ్వానిస్తే అనేకులు గృహములకు వస్తారంట మంచి మార్గం వేసి నడిపిస్తే అనేకుల మార్గములు నడుస్తారు కాబట్టి తర్వాత ఏముంది రాజమార్గము చక్క మన దేవుని రాజమార్గం తనను చక్కపరచాలను అమలు పరచాలా అనేక జీవితాల్లో తర్వాత రాజమార్గం చక్కపరచుడి చక్కపరచుడి ఎందుకు రెండు రెండు సార్లు చెప్తుండు రెండు రెండు సార్లు ఎందుకు జ్ఞాపకం చేస్తాం చెప్పండి రాళ్ళును ఏరి పారవేయడి అంటే ఈ మార్గంలో అనేక రాళ్ళు అడ్డంకులు ఉన్నాయి వాటాన్ని ఏరి పారేయాల వాటాన్ని పారవేయడి చూసినట్టు ధ్వజమెత్తుడి అనేకులు ఏసుక్రీస్తు నామని చూడాల జనులు చూడ ధ్వజమెత్తటం అంటే ఒక గజస్తంభం అంటూ ఒక ఒక ట్రాగ్ ఒక ఏమంటే ఒక జెండా పైకి ఎత్తి అనేకులు చూస్తారు కదా పైకి ఏదో ఎంత పైకి ఎంత ఎత్తుందని చెప్పి చూస్తారు కదా జెండా కాబట్టి ఏసుక్రీస్తు నామాన్ని అంత ఉన్నత స్థితికి మనం లేవనెత్తినప్పుడే చూడగలరు ఆయన సెలువు పైకి ఎత్తబడినప్పుడు అనేకులు ఆయన ఆకర్షించుకోవడం వాక్యం ఉందా ఆయన సెలవు మనని రక్షకుడు అని మనం ఎలిగెత్తి ఆయన నామాన్ని ఉన్నత స్థితికి లేవనెత్తాలా ఏసు నామాన్ని అందుకొరకే మనం ఈ లోకంలో ఇంత కాలం వరకు మనం చూడండి జనులు చూసినట్టు ధ్వజమెత్తుడి నువ్వు అనేకులు చూపించాలా జనులకు చూపించాలా మనం చూపించకపోతే ఏం లాభం చెప్పండి నీళ్ళు ఎంత శక్తి ఉన్నా ఎంత పరిశుద్ధితో ఉన్నా ఎంత ఆత్మ బొందుకున్నా ఎన్ని కృపవాల ఎన్ని గిఫ్ట్స్ ఆఫ్ ప్రాఫెసి ఉన్నా కానీ అది మనుషులకు చూపించకపోతే మనుషులకు అది చూపించి అనే సత్యంలోకి నడిపించకపోతే అవి ఇచ్చి ఏం లాభం చెప్పు నీకు ఒక మంచి బండి ఒక కారు దేవుడు అనుకో అది వాడకుండా పెడితే ఏం లాభం చెప్పు అది వాడటం వల్ల అనేకులు ఎక్కించుకోగలవు అనేకులు దాని కొరకు వాడగలవు ఒక పని కొరకు వాడగలవు దేనికైనా కానీ ఏమి నీకు ఇచ్చిన వరాలన్నీ పక్కన పెట్టేసి నువ్వు అక్కడే పెట్టుకొని పాటలు పాడుకొని అక్కడే ఉంటే ఏమన్నా లాభం ఉంటుందా ఏమి ఉండదు మార్గాలు సిద్ధపరచడం నేర్చుకోవాలి మనం కరుకు మార్గాలు ఎక్కడున్నాయి వాటిని వం నున్న మార్గాలు చేయాలా లోయలు వంకర మార్గం ఎక్కడ వాటిని సరి చేయాల ఎక్కడ కొండ వాటిని లెవెల్ చేయాలా ఇవన్నీ చెయ్యాలా అది మన సేవ లక్ష నాలుకైన గుంపులు అని అనుకుంటాం కానీ మన సేవ అది అలాంటి సేవ కఠినమైన సేవ కానీ నీకు అసాధ్యమది ఏదిగో లేదు సమస్తం నీకు సాధ్యం ఇదిగో రక్షణ నీ ఎద్దకు వచ్చుచున్నది రక్షణ వస్తున్నది ప్రభు రక్షకుడు ఇదిగో ఆయన ఇచ్చే బహుమానం ఆయన వద్దనే ఉన్నది కాబట్టి ఇది మన ప్రభుకి సంబంధించిన వాక్యం అది ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చుతున్నాడని సిన కుమార్తెకు తెలియజేయుడు ఆయన తిరిగి వస్తాడు ఎవరు జీ ఎవరు చేసిన పనిని బట్టి వాళ్ళకి క్రియల ప్రకారంగానే జీతం ఇస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఈ వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే నువ్వు అరణ్యంలో ఒక కేక నువ్వు అరణ్యంలో కేకలు వేసుకుంటూ ఎడారిలో నువ్వు ప్రకటించాలా ఎడారి ప్రాంతం ఎడారి దేశం ఈ లోకం ఎడారి అడవిలో పోయి ప్రకటిస్తేమని అర్థం ఉంటుందా మనుషులు లేకుండా కాబట్టి ఆత్మీయ దేశాలు అర్థం చేసుకో అడవిలో కూడా మనుషులు ఉంటారు కదా అడవులో కూడా నువ్వు ప్రకటించాలా అక్కడ కూడా నొచ్చాం మనుషులు ఆ యోదయ చుట్టూ అడుగులే కదంతా అక్కడ కూడా కానీ అడవి ప్రాంతాల్లో ఏముంటదో అవి మనుషుల జీవితాలు కూడా ఎడారిలాగా పాడులాగా అయిపోయినాయి వాటి నువ్వేం చేయాలా దేవుని ముఖ ప్రకాశం వాటి మీదకి రావాలంటే నువ్వు ఆయన మార్గాన్ని ప్రకటిస్తే అప్పుడు ఆయన మహిమ అనేకులు చూస్తారు ఆయన రక్షణ చూసి ప్రభు ఆ మార్గాలు నువ్వు సిద్ధపరచాలా ప్రభును మీ హృదయంలోకి ఆహ్వానించి ఆ మార్గంలో ఆయన తోడుగుండి అనేకులను నడిపిస్తుంటే ఆయన ఎంతగానో సంతోషిస్తూ కాబట్టి అలాంటి కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్రకు దేవ నా తండ్రి నీకు వర్ణాలిస్తయ్యా గొప్ప దేవ అడ అరణ్యంలో మేము కేకలు వేస్తూ ప్రభా మీ వాక్యాన్ని ప్రకటించాలా అనేక మార్గాలు ప్రవ్వా అయినా ఈ లోకంలో ఉన్నాయి కానీ మీ మార్గమే సరైన మార్గం ప్రభావ కరుకు మార్గాలు వంకర మార్గాలు ఉన్నాయి ప్రభ లోయ పత్తి కొండ ఇవన్నీ అడ్డంకులను ఈ లోకంలో ప్రవ్వాటన్నిటిని సందు చేసి మీ మార్గాన్ని మేము సిద్ధపరిచి అనేకులు నడిపించాలా సర్వ శరులు మీ రక్షణ మార్గం చూడాలా ప్రభ అలాంటి అభిషేకం మనం నడిపించి అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాధిష్టాం తండ్రి ఆ మేన్ ఆ బ్రదర్ బ్రదర్ ఒక ప్రార్థనాంశం ఉంది విజయ్ బ్రదరు లెవర్ తో బాధపడుతున్నాడు ఆయన వ్యక్తులు కూడా వస్తున్నాయంట వీక్ గా ఉన్నాడంట దేవుడు ఆయనను స్వస్థపరచాల అలాగే పరిశుద్ధరావు బ్రదర్ గ్రూప్ లో కదా ఒక బ్రదర్ హార్ట్ సర్జరీ జరుగుతుంది దేవుడు ఆ బ్రదర్ ని కూడా స్వస్థపరచాల ఆ బ్రదర్ పేరు వచ్చి కే వెంకట సుబ్బాయి అనమాట వాళ్ళు బ్లడ్ కోసం కూడా వెతుకుతున్నారు దేవుడు ఆయనకి ఏ బ్లడ్ గ్రూప్ ఉందో ఆ బ్లడ్ గ్రూప్ ఆ రక్తం ఆయనకి అందాలా అలాగే ఆయన సర్జరీలో దేవుడు స్వస్థపరచాలా అలాగే యేసు బ్రదర్ కూడా బాగా హార్ట్ సమస్యతో బాధపడుతున్నాడు దేవుడు ఆయన కూడా స్వస్థపరచాలా రవిచల్ల బ్రదర్ హాస్పిటల్లో అడ్మిట్ అయిందంట హెల్త్ బాగలేకపోవడం వల్ల ఈ రోజు కూడా హాస్పిటల్లోనే ఉన్నాడనంట ఆ కిడ్నీ సమస్య తోటి హార్ట్ సమస్య తోటి ఆయన బాగా అనారోగ్యంతో ఉన్నాడని పొద్దున ఫోన్ చేస్తూ చెప్పిండు బ్రదర్ కాబట్టి రవిచల్ల బ్రదర్ దేవుడు స్వస్థపరచాలా రేణుకా సిస్టర్ ని కూడా దేవుడు స్వస్థపరచాలా బ్రదర్ ఈ ప్రార్థనాంశాలు నతానీల్ బ్రదరు అలాగే గ్లోరీ సిస్టరు దీపా సిస్టరు ప్రార్థిస్తారు స్థూత్రం పరిశుద్రం ఏమల రజానికి వందనా ఏ స్ట్రజానికి స్తూత్రం దేవాజానికి వందనా అంతండి దేవా మరి ఇప్పటిక వాక్యం ద్వారా మీరు మా మాట్లాడిన దేవానికి పొందనా అంతండి ఈ సజానికి స్థూత్రం యొక్క మార్గం ని మేము సరళం చేయాలి దేవా ఈ సజానికి స్థూత్రం దేవ ఆక్యాసారా మేము జీవించాల మేము దేవా దేవ జీవితం మీరు మాకు దయచేయండి ఏసు రాజానికి స్తోత్రం దేవా ఏసు క్రిష్ణ రాజానికి వందనా తండ్రి మీకు ఇంకో బ్రదర్ని ముట్టండి దేవా అప్పుడే మరి ప్రశ్న దేవా అప్పుడే ముట్టి తాకి స్వస్థపరిచి దేవాని గాయంలో దేవా అప్పుడే తాకండి స్వస్థపరచండి విడుదల దయచేసి కుటుంబాన్ని మీరు రక్షించుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా దేవా మరి ఇంకో బ్రదర్ని కూడా ముట్టండి దేవా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి దేవా ఏ సజానికి స్తోత్రం దేవా ఏసుకృష్ణానికి వందనాం తండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి ఏశ్వజానికి స్తోత్రం ఏసుకృష్ణ వందనాం తండి రవిచల బ్రదర్ని కూడా ముట్టండి ముట్టండి దేవా తల మొదలుకొని అరికాల వారికి ముట్టండి నర రక్త పురుషులు తెచ్చండి దేవానికి ఇస్తూ దేవా ఈ స్రజాని గాయంలో స్వస్థత ఉంది మీరు ముట్టింది తాపండి స్వస్థత దండి ఈ దేవా మీరు రక్షించుకొని మీతో దేవాని నామానికి ఎవరు కూడా మహిమ దించుకోండి దేవా ఈ సజి కష్టమర్ ని ముట్టండి వాళ్ళ కూడా మంచి ఆరోగ్యం దయచండి దేవాణి కృపలో భద్రపరుచుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకుని ప్రతి పరిశోధన నడు నట్లా తొలగించండి ఇక ఏ విన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ని ముట్టండి అలాగే నామానికి మహిమ తెచ్చుకోమని ఏ నామ నడుచు తండ్రి ఆమెన్ ఆమెన్ మహా పరిశుద్ధుడు తండ్రి కృపా కనికరము గల జీవం కలిగిన తండ్రి మా జీవాధిపతి అయిన మా ప్రభువ మా రక్షకుడ మా తండ్రి ప్రభువా ఏసయ నీకు వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభా ఇదిగో నా తండ్రి వాక్యంధారా నువ్వు మాతో మాట్లాడినావు ప్రభాయనా ప్రభా కాబట్టి ప్రభాయన నీ మార్గము ప్రభా మేము సరళం చెయ్యాల ప్రభా నాయన తండ్రి ఆయన అనేకులను ప్రభా నీ రక్షణ మార్గంలోకి నడిపించాల ప్రభాయన తండ్రి నాయన నీ కొరకు మేము జీవించాలా ప్రభ ఏ విషయంలో కూడా ప్రభా మేము సందేహించకుండా అనుమానించకుండా నాయన బాప్తీసం ఇచ్చి యోహాను కూడా ప్రభా నాయన ఒకనొక సమయంలో అభ్యంతర పడ్డాడు సందేహించిండు కని అలాంటి ఏ అభ్యంతరము సందేహం మాలో ఉండకుండా ప్రభ నైనా మీరు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడనైన దేవుడు ప్రభ కబట్టిను నువ్వు సెలవు ఇచ్చినవు ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది బీదలకు సువార్త ప్రకటించటకు విరిగి వారిని దృఢపరచుటకు బంధకాలలో ఉన్న విముక్తి కల్పించుటకు చెరసలలో ఉన్న విడిపించుటకు పాడైపోయిన ప్రతి ప్రతి ప్రాకారమును ప్రతి పట్టణము కట్టుటకు ప్రభు యొక్క ఇత ప్రకటించుటకు ఆయన ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది అన్నో కాబట్టి నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రతి స్థలంలో ప్రభా మా స్వనీతిని మేము మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రభ మా ప్రవర్తన అంతా తండ్రి అధికారానికి అప్పజెప్పుకుంటున్నాం ప్రభా నైనా తండ్రి మీ యొక్క చిత్తము తలంపులు ఆయన మా పట్ల ఎలా ఉన్నాయో ఆ యొక్క తలంపులకు మేము లోబడుతున్నాం ప్రభా నీకు లోబడుతున్నాం ప్రభా చూపించిన ప్రతి మేము వెళ్ళాలా ప్రతి స్థలంలో ప్రభ ధైర్యంగా ప్రభ నీ గురించి మేము సాక్ష్యం ఇయ్యాలా నేను నీ సువార్తను మేము ప్రకటించాలా ప్రభ నశించిపోతున్న వాళ్ళని ప్రభ రక్షణ మార్గంలోకి మేము నడిపించాలా ప్రభ నైనా తండ్రి ఎలా మేము ఏ రీతిగా మా ప్రయాన్ని కొనసాగించాలో ప్రతిదీ నైనా మీరుండి నడిపించే దేవుడు ఆ రోజు అపోస్తులందరినీ ప్రభ మీరు అభిషేకించినారు అపోస్తులందరినీ ప్రభ ఆత్మ వచ్చి ప్రతి ఒక్కరిని కొనిపోబడింది ప్రభ ప్రతి ఒక్కరు సేవలో ప్రభ అనేక అద్భుతాలు స్వస్థతలు అనేక కార్యాలు మీరు జరిగించినారు ప్రభ అనేకులు అవి నమ్మి విశ్వాసం ఉంచి నేను మిమ్మల్ని మహిమ పరిచినారు ఎంతో మంది ప్రభ విభ్రాంతిని అందినారు ఆశ్చర్యపడినారు ప్రభ అలా భూమిని తలకిందులు చేసేలాగా ప్రభా ఆ పుస్తులందరూ ప్రభా నైనా నాయన పరిచర్య చేసినారు ప్రభా నాయన ఆ వాగ్దానం తండ్రి మాకు కూడా వర్తిస్తుందని చెప్పినావు ప్రభా కాబట్టి అంతే దినములందు మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు ప్రభా ఆ రీతిగా నీ యొక్క ఆత్మను మా మీద కుమ్మరించండి నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నీ యొక్క ఆత్మ బలము నాయన ఆత్మశక్తి మాకు అనుగ్రహించండి ప్రతి స్థలంలో ప్రభా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మమ్మల్ని కొనిపోండి ప్రభా నైనా ఎక్కడ నాయన మీకు అంగీకారంగా మేము సువార్త పరిచర్య చేయాలా ఎలాంటి స్థలాలకు వెళ్ళాలా ఎలాంటి వారికి నీ సువార్థ మేము చెప్పాలా మమ్మల్ని ఏర్పరచుకున్న యొక్క మీ విధానము ప్రకారంగా మీ చిత్త ప్రకారంగా మా ప్రతి అడుగులో మీరు తోడుండండి నాయన ప్రతి తలంపులు ప్రభ మీరు ఎట్లా మా పట్ల కలిగి ఉన్నారు మీరు ఎట్లా నా తండ్రి మా పట్ల ఆలోచన కలిగి ఉన్నారో ప్రభ నన్న మీ ఆలోచనలకు తలంపులకు ప్రభ మేము లోపడుతున్నాం ప్రభ నాయన మీ ఇష్టానికి మీ చిత్తానికి నాయన మీ హృదయాన్ని మేము గైకొని నడుచుకోవడానికి మేము ఆశపడుతున్నాం మీ యొక్క వాక్యాన్ని నాయన శ్రద్ధగా వినుటలో నన్ను నువ్వు ఇచ్చిన ప్రతి ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటలో మేము ఆసక్తి కలిగి ఉన్నాం ప్రభ ఆ రీతిగా ప్రభా నైనాయన ఎక్కడ కూడా ప్రభా నైనా నేను నీకు వేరుగా ఉండకుండా ప్రభ ఏ విషయంలో కూడా మేము నేను మన ఇలోక సంబంధమైన క్రియలు కనబరచకుండా నేను మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధులుగా జీవించాలా అనేకులని ఆ పరిశుద్ధతలోకి మేము నడిపించాలా ప్రభా మీరే మాకు సహాయకులు సహకారి నమ్మదగిన దేవుడవు తండ్రి నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దాన్ని నెరవేర్చే దేవుడు నమ్మదగిన దేవుడవు ప్రభ కాబట్టి మాకు కూడా ప్రభా మీరు ఎన్నో వాగ్దానాలు అనుగ్రహించినారు ప్రతి వాగ్దానాలు మేము నమ్ముతున్నాం ప్రభా ప్రతి వాగ్దానాలు మీరు మా జీవితంలో నెరవేరుస్తారు ఆ రీతిగా మీ కొరకు మమ్మల్ని సాక్షులుగా మీరు లేవనెత్తతారు ప్రభా ఆ రీతిగా ప్రభ మా పిలుపును మా ఏర్పాటును నిత్యం చేసుకొని మరి ముందుకు నడుచులాగా సహాయపడండి ఏ రీతిగా అయితే బాప్తిసం ఇచ్చేహో అను ప్రభ పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని నాయన ఆయన ప్రకటించండి ప్రభ నాయన తండ్రి ఆ రీతిగా మేము కూడా తండ్రి నీ సువార్థను మేము ప్రకటించాలా ప్రభా నాయన ప్రతి స్థలంలో ప్రభా నైనా మేము నీ సువార్థని ప్రకటించాలా నమ్మిన ప్రతి వారిని మేము బాప్తిసం ఇవ్వాలా బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిని నీ శిష్యులుగా చేయాలా ప్రభా ఇదంతా ఒక క్రమం ప్రభ ఒక పద్ధతి ప్రభ అలా నీ యొక్క క్రమంలో పద్ధతిలో నాయన నీ ఇష్ట మీరు మమ్మల్ని నడిపించండి ప్రతిదీ ప్రభా నీ మీద ఆధారపడు జీవించే జీవితం అనుగ్రహించండి మా జీవితంలో ఎన్ని పెన్ను తుపానులు వచ్చినా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఎలాంటి అలజడులు వచ్చినా కాని కానీ అన్నిటిని ప్రభా మేము అనగదొక్కాలా వాటి అన్నిటిని మేము ఎదుర్కోవాలా ధైర్యంగా నీ కొరకు మేము నిలబడాలా నీ స్వార్థని చాటాలా నీనాయన ఈ లోకంలో నీ రాజ్యాన్ని స్థాపించాలా అపవాదిని నాయన మేము ప్రతిదండన చేయాల ప్రభ వాడిని మా పాదాలతో ప్రభ శీఘ్రంగా మేము చితక తొక్కాల ప్రభ వాడు వెలుగు దూత వేషం ధరించుకొని నివసిస్తుండో ప్రభ సంఘాల్లో మందిరాల్లో అది చీకటి అని నాయన అనేకులకు గుడ్డి మేము చూపించాలా నిజమైన వెలుగు అది ప్రభువే అని మేము చూపించాలా ప్రభావ అలా అపవాది రాజ్యాని వాడి అనుచరులను వాడి బోధను ఆయన ఈ దయ్యాల బోధ ఎవరైతే మనుషులు కల్పించిన బోధలు ఇవన్నీ నిజము కాదు నిజమైన మార్గము నువ్వని మేము చూపించాలా ప్రభావ అలా నాయన తండ్రి ఈ లోకంలో ఎన్నడు ఎవరు చేయని రీతిగా నీ పరిచయ మేము చెయ్యాలా ప్రభావ ఎవరు ఎన్నడు చెప్పని రీతిగా నీ సువార్థ పరిచయ చేయాలా తండ్రి ఆ రీతిగా ప్రభ నాయన మీకు వరకు సాక్షిగా నిలబడి మా వంతులో మేము నిలవాలా ప్రభ సహాయకులు మీరే సహకారివి నువ్వే నమ్మదగిన వాడవు నువ్వే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చే దేవుడవు నువ్వే ప్రభ కాబట్టి నీకు ఎంతగానో హృదయపూర్వక వందనాలు ప్రభా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినందుకు నీకు స్థుతులు నాయన అదే రీతిగా ఎవరైతే వెంకట సుబ్బయ్య బ్రదర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు ఆయనను కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ఆయన రేణుకా సిస్టర్ ముట్టి తాకి స్వస్థపరచండి ఏసు బ్రదర్ ని కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ఎవరైతే ప్రభా రవిచల్ల బ్రదర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండో ప్రభా యొక్క కిడ్నీ సమస్యతో హార్ట్ సమస్యతో ప్రభ ఆయనకున్న ప్రతిశోధన మీరు కొట్టివేయండి ఇంకా సంపూర్ణంగా మీ రక్షణ మార్గంలోకి నడిపించండి ఆయనకున్న ఆ అనారోగ్యం నుంచి స్వస్థత మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థత అన్న ప్రభ ఆ గాయమైన అస్తంలో ఉన్న స్వస్థత ఏసు క్రీస్తునామంలో ఆయన గాక ప్రభ అలా ఎంతమంది అయితే అనారోగ్యలతో వ్యాధులతో ఉన్నారు ఆ రోజు చెప్పినారు ప్రభ దేవుడు నజరేడైన యేసును అభిషేకించి శక్తితో నింపి ఆయన దయ ఆయనకు అనుగ్రహించి అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుస్తూ సంచరించిందని నువ్వు వాక్యం చెప్పిన ప్రభా అలా మేము సంచరించాలా ప్రభ ఎక్కడైతే ప్రభా వైద్యుడు నాయన రోగం కలిగిన వారికే కావాలన్నావు ప్రభా అలా ఈరోజు ఎంతో మంది నాయన రోగాలతో వ్యాధులతో నాయన దుష్ట శక్తులతో ప్రభా పీడింపబడుతున్నారు అలా ప్రతి మేము వెళ్ళాలా ప్రతి ఒక్కరిని వాళ్ళ బంధకాల నుంచి మేము విడిపించాలా అలాని యొక్క అభిషేకాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యం ఈ స్వరం మీ నుంచి కలిగింది నేను ఈ వాక్యానికి లోబడుతున్నాను సంపూర్ణంగా నా హృదయపూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని స్వీకరిస్తున్నాను ప్రభా ఈ వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చి మీకు వరకు సాక్షిగా లేవనెత్తమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ారి నీకే బేవాయసు ప్రభావ వాకి తమ మాట్లాడిన గొప్ప దేవాన్నికే బాగుంది దేవాయస్రభ అనేక ప్రభావం ప్రకటింప అనేక రుధర్మలో ప్రభా నీ కోసం ప్రభుత్వం వెలిగి ప్రకటింప చేసేలాగా సాయపడంలో ప్రార్థి దేవాయస్రభ మరియు ప్రతి వాక్యం కూడా ప్రభా మా జీవితంలో నెరవేర్చండి ప్రభావ దేవాయసు ప్రభా నీ యొక్క ఆత్మజిత మాకు నడిపింపు దయచేయమని ప్రార్థించడం తండ్రి దేవాన్ని కేస్తాం నీకేమన్నా తండ్రి దేవాయసు ప్రభా మరి ఎక్కడ పెళ్ళినా కను ప్రభా నీ సత్యానికి ప్రభు అనేకులదంలో ప్రభావర జిల్లాల ప్రభా వాళ్ళ దాంట్లో ప్రభా నీ సత్యం అనేతరం మేము రాటాల ప్రభావం వాళ్ళు ఫలించాలా వాళ్ళ ద్వారా కూడా ప్రభావ అనేకులు ఫలించేలాగా అక్కడ వచ్చిన ప్రతి భూకంపం నుంచి ప్రభా ప్రతి ప్రజలను మీరు కాపాడండి రక్షించండి వాయిచు ప్రభా వాళ్ళకి కావాల్సిన వస్తున్న తీర్చమని ప్రార్థిస్తాం తండ్రి అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డలకు ప్రభా దేశమంలో సమాధానం పరచం ప్రభా నీకేస్తే ఉన్నది దే వాయి సు ప్రభావిత ప్రభా మరి వెంకట సుబ్బయ్య బ్రదర్ విషయంలో ప్రార్థిస్తాం ప్రభా వారి తన కూడా ప్రభా బొవైడ్ చేయమని ప్రార్థిస్తాం తండ్రి తనకున్న పతి పాద విధమైన దుఃఖం నుంచి వేడేలా దయచేయమని ప్రార్థించడం ప్రభావ సహాయపడడం అని ప్రార్థిస్తుంటండి మన ఆపరేషన్ కూడా ప్రభావ సక్సెస్ఫుల్ అయ్యేలాగా సహాయపడండి ప్రభావ అదే రభా రవి చెల్లె బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటండి మన బ్రదర్ ని కిడ్నీలన్నీ తాకిం స్వస్థపరచండి తన హార్ట్ ని కూడా మీరు తాకిం స్వస్థపరచండి ప్రభావ ప్రతి నెరలో ప్రతి ఒక్క ఎముకలలో ప్రభావ జీవు కుమరించి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని స్వర్చింప చేస్తుంది ఈ యొక్క ఆత్మకరం జరిగించండి ప్రభా ఆ బిడ్డకి ప్రభా సాక్షిపరంగా నిలబెట్టుకుని నామనికి ప్రభావ ప్రతి విషయంలో కూడా ప్రభావ మహిమ కలిగేలాగా ప్రభా సాక్ష్యం పంచుకుని ఇలాగా సాయపడమని ప్రార్థిస్తుంది అదే రీతిగా ప్రభా ఇంకొక బ్రదర్ కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా వారి తనకున్న హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా బిడలు రాయించండి దేవా ప్రభావ ప్రతి బాడీలు ప్రతి డివెస్ని ప్రభా ఈ నామంలో కత్తిరించి కొట్టివేసి ప్రభా మర బ్రదర్ కి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తుంది దేవాయస ప్రభా కుటుంబం అంత గ్రూప శాంతి సమాధానం ఐక్యతతో ఉండేలాగా సహాయపడడం అని ప్రార్థిస్తుంది ప్రతి కుటుంబాన్ని ఇంకోటి ఒక ప్రభాని యొక్క కృపలో జ్ఞాపకం ఇంకా ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ అయితే ఉన్నారో ప్రభా వరందరినీ యొక్క జ్ఞాపకం చేసుకుంటు ప్రభా జాబ్ లేని వారికి జాబ్ ని దాయించండి దేవాయసీ ప్రభా ఎంతో మంది ప్రభా రకరకాల వారిని అందరినీ కూడా ప్రభా వాటి నుంచి బిడుదలు పొందేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంటండి రేవాయి ప్రభా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కూడా సహాయపడండి ప్రభా పిల్లలు కూడా ప్రభా చక్కగా డిసిప్లిన్కి సహాయపడండి ప్రతి చిన్నారు బిడలు కూడా యొక్క వాక్యాలు నేర్చుకోవాలని ప్రార్థనలు ఉండాలా అనేకులకు కూడా ప్రభా నీ సత్యం గరిజలను చేయమని ప్రార్థిస్తుంది వారిని అందరినీ కూడా ప్రభాని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటుంది ప్రతి ఒక్క అంజ మీరు మార్చిండి నీ మార్గం అనేది వాళ్ళకి తెలియజేయమని ప్రార్థిస్తుంది దేవాయితీ ప్రభా కొండ ప్రాంతం నలు ఉన్న ప్రతి ప్రజలను కాపాడండి రక్షించండి వారిని కూడా ప్రభా తిరిగింది సత్యాన్ని అనేకులకు ప్రకటన చేయడానికి ఇంకా విశ్వాసంలో ప్రభా ఇంకా సహాయపడమని ప్రార్థింపించండి వారిని కూడా ఆదరించండి మరి ప్రతి కేసెస్ నుంచి మనం ఎవ్రీథింగ్ కూడా ప్రభావ విజయం దయచేయమని ప్రార్థిందండి పొలిటికల్స్ లీడర్స్ కూడా మీరు మార్చివ్వండి వారు కూడా సమాధానం కలిగి ఉండాలి ప్రభా మళ్ళీ కులాలు మంత్రలు భేదాలు కూడా ప్రార్థన చేసిన ప్రభా మరి అలాంటి విషయంలో కూడా ప్రభావ మీరు అందరి విషయంలో సమాధాన పరచనే ప్రభా మరి ఎలాంటి ఇష్యూస్ జరగడానికి బిలెద ప్రభా మరి ప్రతి దేశం అంతా కూడా ప్రభావ శాంతి సమాధానం మైకత్వతో కలిసిమెలిసి ఉండాలా కూడా ప్రభావ ఈ లోకం కూడా ప్రభావ నువ్వే నిజమైన దేవుడు అనే వాళ్ళ నోటి నుంచి ఒప్పుకునేలాగా సహాయపడడం అనేది పాధిస్తుందండి మరి ప్రతి బిల్లతో దర్శించి మాట్లాడే మరి ప్రతి ఒక్క సేవ జీవితం కూడా ప్రభా పలి భరితని మరి ఎక్కడికి వెళ్ళిన ప్రభావ ఎక్కడికి వెళ్ళిన ప్రభావని సత్యని ప్రకటన చేయడానికి ప్రభా మీ యొక్క పనిలో నిఘ్నం అయిపోయి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తుంది ప్రతి వారిని అక్కడికి సిద్ధపరచుకోమని ప్రార్థిస్తుంటే పరశుద్ధు తండ్రి మీకు వందనాలనైనా ఇస్రాలు గొప్ప దేవ కృతజ్ఞతలైనా ఇంతవరకు మీరు మాతో సహాయకులు నడిపిస్తుంది మీకు ఎంతో వందనాలు ప్రభావ మీ యొక్క తినీ ఆదరణ మాకు అనుగ్రహించేందుకు మీకు వందనాల సమాధానం అనుగ్రహించేందుకు మీకు వందనాలను అయినా మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం కాబట్టినైనా సమయాన్ని పోనీ కద్ం చేసుకోమని ప్రార్థించ హెచ్చరించినారు కాబట్టి ప్రార్థిస్తున్నాం నైనా ఆ బోధనాలు ఏ రీతి ఉండబోతున్నాయి అనేది మీరు మాకు సూచిస్తున్నారు చూపిస్తున్నారు ప్రార్థన మేము జీవించాలా ప్రభా కనీసం రెండు అర ప్రతిరోజు మేము ప్రార్థనలో ఉండాలా ప్రభావ అటువంటి సహాయం అనుగ్రహించండి ప్రేరేపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దాగి తగిన పరుశుదాత్మ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభ పరుశుదాత్మ లేకుంటే ప్రభ ప్రార్థన చేయనికి రాదు కాబట్టి నైనా మీ యొక్క సహమ్మకు అనుగ్రహించండి తండ్రి అవును నేను ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో తను మళ్ళీ వాక్యం సెలవిస్తుంది నాయన కాబట్టి మా దేశం గురించి మా ప్రజల గురించి మా కుట్టిల గురించి తండ్రి దేవుని బిళ్ళ గురించి మేము ప్రార్థిస్తున్నాం వారి పాపంలు ప్రార్థిస్తున్నాం వారిందరినీ రక్షించండి మీ తట్టు ప్రార్థిస్తున్నాం గొప్ప జనం పట్ల కనికరం చూపించండి లక్షా నలభై నాలుగు వేల మందిని ఆశీర్వదించండి ఈ రాత్రి మాకు మంచి రుధరత ఇచ్చండి ముఖ్యంగా రవి బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా రవి చెల్ల బ్రదర్ ని ముట్టండి స్వస్థపరచండి అయితే తను మళ్ళీ బెడ్ మీద నుంచి లేవనైతే నడిపించండినైనా హీలింగ్ అనుగురించి మీ కొరకు సాక్షిగా నిలబెట్టమని ఏసుక్రీస్తును అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభు ఏ కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడండి అను ప్రైజ్ ప్రజలు అవుతారు ప్రజలన్నా